సరే అన్న స్టార్ట్ చేసుకుందాం స్తోత్రం రాజా పరిశుద్ధుడా పరిశుదుడకు తండ్రి ఎస్ ప్రభా నీకు వందనాలనైనా ప్రభా ఎస్ ప్రభా గత కాలం అంతా మమ్మల్ని వందనాలు ఈ దినా మాకు తోడునో ఎస్ ప్రభా ఇప్పటి వరకు మాకు దేవా నీకు ఎంతో వందనాలు అయినా మళ్ళీసారి ప్రభా మీకు వచ్చిన ఎస్సు దేవా మా ప్రార్థన మీరు ఆలెక్కించండి ప్రార్థనకి మీరు జవాబుదా ఇచ్చండి వచ్చిన ప్రతి బిడ్డను ఆశ్రయించి ప్రభా ఇంకా రాను బిడ్డలను గలమేసి లక్కరండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి మీకు శాంతి సమాధానం మీకు దయచేను ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఏనైనా ప్రతి వారి హృదయంలో భయం ఉన్నది ప్రభా దైవానికి ఎంతో బంధనాలు అయినా ప్రభా భయం అనేది లేదు ఎభా ప్రభా మేము కేవలం నీ మీద ఆధారపడి ఈ వ్యాక్సిన్ మీద మందు మీద కానీ ప్రభావ ఈ డాక్టర్ మీద కానీ దీని మీద లేదు కేవలం నీ మీద ఆధారపడిన మెస్ మా యొక్క గుంపును దీవించి ఆశ్రయించండి మేము చేసే ప్రతి పాద జవాబు దాయిచ్చేసి ప్రభావ మీకు ఎంతో వందనాలు ప్రతి ఒక ప్రభ ప్రభా ఒక ప్రతి ఒక్క వ్యక్తిని మీరు విడుదల మీరు దండి నేను ఎస ప్రభా భయంకరమైన దినాలు ప్రభావ ఎటు చూసిన ప్రభావ ఎటు చూసిన ప్రభావ ఆత్మ నశించిపోతున్నాయి దేవానికి ఎంతో వందనాలు అనేక హాస్పిటల్స్ ఉన్న అనేక మంది గొప్పలు గొప్పలుగా పడిన ఎస్ దేవా రణించండి మీ కృపను చూపించండి స్వస్థపరచండి హీల్ చేయండిదైనా మీ రక్త ప్రోక్షణ దండి వాళ్ళ పాపాలను క్షమించండి మా దేశాన్ని రక్షించుకోండి ఇస్తారు మా దేశం కొలాబ్స్ కానీకి వీలేదు నైనా మీరు మా ప్రార్థన మీరు దేవా మీ కృపను చూపించండి నైనా ఎస్స మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి నేను ఓ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మా ప్రాధనకు జవాబు ఇవ్వండి ఎస్సయా ఇక్కడ మీరు పాటల ధర మైంపొందండి వాక్యంధర మాతో మాట్లాడండి నేను ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి మరి ముఖ్యంగా ఒక్కొక్క వాతావరణం మీ అదుపులో పెట్టుకొని ప్రభావానికి ఎంతో వందనాలు వచ్చిన ప్రతి బిడ్డర్ ప్రభావ దీవించి ఆశ్రయించి వాళ్ళకున్న ఎరుకలు ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి ప్రభావం వాళ్ళందరూ మీ ప్రొటెక్ట్ చేసినా నీకు వందనాలు గొప్ప ప్రొటెక్ట్ చేయండి ప్రభావ ఇక్కడ పెట్టే ప్రతి పాదన జవాబు దయచేయమని ఏ శ్రీకృష్ణ అంత ఏ హోవా నుగాము చేసేదము ఏకముగా మనకు రాక్షకుడానే ఆయన్న మహిమను పాడెదము యనను వార్ణించెదము ఆయానే దేవుడు మనకు ఏ హోవాను గానము చేసెదము ఏకముగా మనకు రాక్షకుడానే ఆయన్న మహిమా పాడెదము ఆయనను వార్ణించెదము ేవుడు మనకు శూరుడే హోవా నా బలమో నాగానామో శూరుడే హో ना बंद मनो ना गाना मो गा पितरू ला देवूड आयन पेरू ए होवा ना पितरू ला देवूड आयन पेरू ए होवा ए होवा नु गाना मो చేసెదము ఏకముగా మనకు రాక్షకుడానే ఆయన మహిమ పాడెదము ఆయనను వార్ణించెదము ఆయానే దేవుడు మనకు రదముల సేనలను తన శ్రేష్ట దీపతులను ఫారో రదముల సేనను త శ్రేష్ట దీపతులను ఏద్రములో ముంచి వేశ రాసోద్రములో ముంచి జీవే సే హోదా నమో చే మహిమాతి శయమూనా కోపాగ్ని రఘులా జేసి నీ మహిమాతి శయమూనా కోపాగ్ని రఘులా జేసి చేత్త వలే దాయించేదవు నీ పైలే చువారిని చేతవలే దాహించదవు నీ పైలే చువారిని ఏ హో వాను గో చేసెదము ఏకముగా దోపుడు సోమో కని ఆశాసి కొడు సమో పంచుదాన నిత్రు అనుకోనెను ఏ హో పాను గానా చేసే తను ఏకముగా సముడెవాడు పరిశుద్ధ మహనీయోడా వేల్పులలో నీ సముడెవడు మహుద మహనీయోడా అద్భుతమైన పు జోడా నీ వంటి వాడెవాడు అద్భుతమైన పియు జోడా నీ వంటి వారెవరు ఏ హో నుగానా చేసో ఇకముగా ఇ్రాలంత ఎంతో సురక్షగా ఈశ్రాల ఎంతో సురక్షగా సాముద్రము మాధ్యో ఆరిన నేలను నడిచిరి సాోద్రము మాద్యను ఆరిన నేలను నడిచిరి ను గానాము చేసెదము ఏకముగా మనకు రాక్షకుడానే ఆయన మహిమా పాడేతము ఆయనను వాతము ఆయానే దేవుడు మనకు ఏ హో వాను ప్రైజ్లాస్టర్ అదే మీరు అదే అనడానికి ప్రయోజన కృప వలలో ఈరోజు నేను సజీవంలో సాక్ష్యం చెప్పగలుగుతున్నా దేవుడు నన్ను ఎంత కలికరించిందంటే మరణ పంచ వరకు తీసుకెళ్ళి మరణం రుచి కూడా చూసినట్టు అనిపించింది ఈ కోవిడ్ ఇంతగా మనిషిని ప్రాణాన్ని ఇంట్లో పిండేస్తుందని ఇది అనుభవ తెలుసుకున్నా నేను దేవుడు గొప్ప ఉచిత కృపతో నన్ను కాపాడిండు అంటే నేను సజీవ లెక్కలో ఉండి సాక్ష్యం చెప్పగలుగుతున్నా దేవుడు నన్ను ముట్టిండు తన రెక్కల చాట్ను నన్ను భద్రపరిచిండు తర్వాత నన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు ఎంత గొప్ప అవకాశం నాకు దేవుడిచ్చిండు ఇది నేను జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎందుకంటే ఇంతగా కోవిడ్ మనిషిని చుట్టబెడుతుంది నేను ప్రత్యక్షంగా చూసిన ఈరోజు హాస్పిటల్లో ఒక వారం రోజులు భయంకరమైన ఒక వేదన అనమాట ఆ వేదనలో నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచింది ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ముట్టిండు స్వస్థపరిచిండు ఇంటికి సజీవంగా నడిపించింది అది చేసిన గొప్ప కార్యం ప్రార్థనలో అనేకుల ప్రార్థనలు చంద్రశేఖర్ బ్రదర్ ప్రార్థనలు మీ టీం మీ టీం సపోర్ట్ నన్ను చాలా చాలా బలపరిచింది మా భర్త గారు కానీ పిల్లలు కానీ అందరూ అందరూ ఆయాసపడ్డరు అందరూ భయపడ్డారు కానీ దేవుడు ఎంత గొప్పగా నన్ను స్వస్థపరిచింది అంటే అన్ని అగెయిన్స్ట్ జరుగుతున్నాయి ఆక్సిజన్ దొరకటం లేదు మందులు దొరకటం లేదు ఇంజక్షన్లు కాస్ట్లీ అయిపోయినాయి తర్వాత కోవిడ్ ట్రీట్మెంట్ లో నాకు న్యూమోనియా కూడా అటాక్ అయింది దాంతో ఇంకా సివియర్ అయిపోయిందనమాట నా కేసు మామూలుగా అయితే వారంలో తగ్గిపోయే పని అది పదిహేను రోజులు చేసింది దాంతో దేవుడు అన్ని మార్గాలు తెరిచిండు ప్రతి ఆటంకంని కొట్టేసిండు కృపల జ్ఞాపకం చేసుకున్నాడు పరిశుద్ధాత్మ నడిపింపు అది ఆయన కృప మాత్రమే ఇది మనుషులు చేయలేనిది మనుషులం ప్రార్థన మాత్రం చేయగడం కానీ దేవుడు సమస్తం కార్యములు చేయగలడు అని నా పట్ల రోజు చేసింది నేను ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతున్నా బ్రతికున్నాను అంటే అది దేవుని కృప అసలు నేను ఇంకా తెల్లవారు చూస్తాను అని అనుకోలేదు ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్స్ నా చుట్టూ జరిగినాయి అనమాట నా చర్చిలో వాళ్ళు ఫటాట చచ్చిపోతుంటే నేను కూడా ఇంకా అయిపోవస్తుందేమో నా పని అనుకున్నాను కానీ ఆయన కృప నన్ను ఎప్పుడు నన్ను ఎప్పుడు వెంబడిస్తూనే వచ్చింది కాబట్టి దేవుడు నన్ను ఇంత భయంకరమైన స్థితిలో కూడా నిలబెట్టాడు సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడు నా కాలం అంతా కూడా ఆయన కృపలను నేను విడవలేను వదలలేను బ్రతుకుంటారు క్రీస్ కొరకే చాబైతే నేను ఈ మాట అనుకుంటూనే పడుకున్నాను రోజు రాత్రి ప్రభుత్వ ఎల్లవారు ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి కొంచెం భయపడ్డారు అందరూ నైక్ ఎయిటీ త్రీ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఆక్సిజన్ భయపడ్డం మందరము కానీ ఆ ధైర్యం నాకు ఉన్నది దేవుడు నడిపిస్తున్నటువంటి అశక్తి పరిశుద్ధాత్మ శక్తి నన్ను నడిపిస్తుంది నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జీవితకాలం అంతా నన్ను నడిపిస్తూనే వచ్చిన ఇంతవరకు ఎన్ని ఎదురు దెబ్బలు ఎన్నో సార్లు ఎదురు దెబ్బలు మొత్తం నలిగిపోయినా కానీ నన్ను నన్ను బలపర్చువాని అని ఎందు నేను సమస్తాం చేయగలను ఇదే నా సాక్ష్యం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా చేయండి ప్రార్థన నా కోసం చేయండి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళందరం కోవిడ్ నుంచి బయటపడ్డం ఇప్పుడు కపోతే శారీరకంగా కొంచెం ఇంకా బలహీనత ఉంది ఈ బలహీనతలో నుంచి కూడా బయట పడాలి అంతే దానికోసమే ప్రార్థన చేయాలి వందనాలు మీ టీం అంతా మీకోసం మీకు అందరికీ వందనాలు చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ బ్రదర్స్ హలో అప్పన్న అప్పన్న స్వరాజ్ రవి బ్రదర్స్ అలాగే అప్పన్న స్వరాజన్న రవి బ్రదర్ సిస్టర్ గురించి ముగ్గురు మీరు ప్రార్థించండి బ్రదర్ ప్రభావ నీకేలా సూత్రాలు కళ్యాణించి పాడిస్తున్నాడు మా ప్రభావ మీరు మన మరణ పడక వరకు తీసుకెళ్తే మరొకసారి ప్రతిపక్షించండి మా ప్రభా ఎయిడ్స్ ఉన్నావు గర్దించారు అప్పుడు దేవాన్ని బట్టి మీరే దేవించిన దాన్ని బట్టి వంద దేవాసం అప్పుడు వ్యక్తి నుంచి దేవా దీవించి కాపాడి దేవాయసిం అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దచ్చి దీవించి ఆచరించిన దాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాల దేవాయసం అప్పుడు వారే తుడయండి దేవాయసం ఆ కుటుంబం దేవనెత్తం అప్పుడు వా ప్రతి ఒక్క దేవాయసీమ ప్రతి ఒక్క రెస్పిరేటరీ సిస్టమ్ లో ప్రతి లంగ్స్ లో ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ ప్రభావ మీ యొక్క అవయాల దేవాయస్మ స్వసపరిచిన దాన్ని బట్టి నీకు అందనాశ ప్రతి ఒక్క బలైన తీ అందు బలం దాచేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరి ఉన్న దేవాళ్ళు వార్చ్న్న దేవాయస్మ మీరే బలం దాచండి మా ప్రభావం నీకు మీరు ఉండండి మా ప్రభావాలో ప్రతి ఒక్క దాన్ని గర్దిస్తున్నాను మా ప్రభ వాళ్ళ మొత్తం దేవాయస్మ ప్రభావ మారిపో వాళ్ళ సరస్వత్వంలోకి రావాలి అప్పుడు నీకు మిన్న దీవున కుమ్మరించండి మా ఫ్యామిలీ మొత్తం అటాక్ అయింది మా అప్పుడు ప్రతి ఒక్క గొప్ప అద్భుత రీతిగా మీరు సజీవ లెక్కలు వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు మరొకసారి నీ బిడ్డను కాల్చుకుని దేవాయస్మ నీకు సాక్ష్యం విన్నదాన్ని బట్టి వందనాలు దేవా లేవా ఎంతో కష్టకాలం ఉంది మా అప్పుడు వైరస్ తీసివేసి దేవాయస్మాపరవా మరొకసారి మాకు సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు దేవా ఇంకా మీకు రాజ్యంలో రాజ్యంలో దేవాయస్మా అప్పుడు భా పేరు పేరున దీవించి ఆశ్రయించండి మా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వందాలేసయ్య అబ్రహా ఇస్సాకి యాకోబల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకు వందాలేసయ్యా గొప్ప దేవ నా దేవ కళ్యాణ సిస్తున్న మీరు స్వస్థపచ్చి ప్రభ బిడ మీరు బలపచ్చిన విధానం బట్టి నీకు వన్నాాల ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీ ప్రభా నా తండ్రి నా దేవాయి గడిచిన కాలవంత ప్రభా నా తండ్రి మీరే సురక్షితగా బిడ్డ మీరు కాపాడినారు ప్రభా నా తండ్రి వానికి వందాలే సయ్యా ఇది మనుషులకు అసాధ్యమే ప్రభావ మీకు సమస్తం సాధ్యం యహోవకు అసాధ్యమే ఏదైనా ఉండనన్నారు ప్రభావ నా తండ్రి మీకు అసాధ్యం ఏది లేదు ప్రవ్వ సమస్తం మీకు సాధ్యం ప్రభ తండ్రి మేము ప్రార్థన చేస్తాం కానీ మీరు కార్యం చేసినారు ప్రభ మీరు ఎంత గొప్ప దేవుడు వేశాయా నీకు వన్నా లేసాయి ఆ మీరు ఎంతగానో మీరు లేవనెత్త బలపరిచినారు ప్రభా ఆ మీరు అభిషేకించని ప్రభావ మీకు పరిశుధాత్మ శక్తితో నింపండి ప్రభావ ప్రతి చోట ప్రభావ మీకు ఒక గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టుకోండి ప్రభావా అనేక ఆత్మల ప్రభావ మీ సన్నిధికి నడిపించాలా ప్రభావ నా దేవ నా ప్రభావ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డగా లేవనెత్తాను మంచి ఆరోగ్యం ఇంకా ఇంకా సంపూర్ణత మీరు నడిపించండి ప్రభావ ఆ బలహీయత నా వీక్నెస్ ఏమైనా గద్దీసని ఇప్పుడు విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏసు క్రీస్తు నామని ప్రభా మీ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తాం అయినా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిష్టం అయినా నా ప్రభావ నా దేవానికి వందాలేసాయి అనేకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం తన కుటుంబకులందరూ మీరు బలపర్చండి బ్రదర్ని ప్రభావ కొడుకుని ప్రభావ మీరు తాకని ప్రభావ స్వస్థపచ్చని ఆ కుటుంబం చుట్టూ అగ్నికం చేసే ఆ కుటుంబం మీరు గోప సాక్షిగా నిలబెట్టుకుని ప్రవ మీ నీతి వాక్యంతో నింపమని ప్రార్థిష్టం నా దేవ ప్రతి దశలో ప్రభా కుటుంబానికి మీరు తోడుకున్నారు ప్రభా నీకు వన్నాలేసయ్య నా దేవ ఏసు మా ప్రతి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు ప్రభావ ఓ ప్రభ ఎంత భయంకరమైన కాలంలో కూడా ప్రభావ ఇక భయంకరమైన చీకటి కాలంలో కూడా ప్రభావ మీ వెలుగు ప్రవ ప్రతి ఒక్క బిడ కుమ్మరించి మీరు కాచి కాపాడుతున్నందుకు నీకు వందాలేసయ్య గొప్ప దేవ నా మీ కృప మమ్మల్ని విడిచిపోదు ప్రవ తొలగిన ప్రభావ మెట్లు తత్తరిన కానీ ప్రభ నా కృప నేను విడిచిపెట్టిపోతున్నారు మీ కృప ఎంతగా మాకు ఇచ్చినారు ప్రభ ముఖ్యంగా కుటుంబానికి ఇచ్చినందుకని నీకు వందలేసి ప్రభా గొప్ప దేవ మీకొరకు సాక్షి నిలబెట్టుకొని అయినా నా దేవ మీరు ఆకడ తొలగింది అనేక బిడల ప్రభ మీరు ఆకడ సిద్ధపరచాలా గొప్ప సాక్ష్యం దాన్ని తీసుకోమన్న రమ్మని ప్రార్థిష్టమైన నా దేవ నా ప్రభ ఇంకా మీరు బలపర్చని ప్రవ నా దేవ ఇంటి చుట్టూ అగ్నికరించి మీ కొన్ని సాక్షిని పెట్టుకొని తన బంధువుల ప్రభ కుటుంబకులందరూ మీరు మీరు మీరు మీరు గొప్ప దేవ ఇంకా ఆత్మీయ లోతులో నడిపించి సత్యాన్ని గ్రహించి మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమని మంచి ఆరోగ్యంతో ఇంకా నింపని ప్రవ మీ కొరకు సాక్షని పెట్టుకుని మీరు ఆకుడు సిద్ధపరచుకోమని త్వలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నాము తండ్రి ఆమె Amen స్తోత్రం రజా పరిషుదుడా పరిషుదుడా తండ్రి ఏసయ నీకు లెక్కని వందనాలైనా ప్రభా ఒక గొప్ప సాక్ష్యం మేము విన్నాం సిస్టర్ మీరు ముట్టినారు ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ముట్టిన పరిచినారు ఎస్సు ప్రభా దేవానికి ఎంతో వందనాలైనా మంచి ఆరోగ్యం వాళ్ళకి నీకు వందనాలు ఎస్ప్రభ ప్రభా వాడీలున్నా ఇంకా నీరసన్ని తీసి వెండి సుప్రభ ఈ సాక్ష్యం ప్రభా అనేకులకు పోతుంది సుప్రభ దేవా ఈ సాక్ష్యం అనేకులు విని ఎస్సుప్రభ వాళ్ళ విశ్వాసాన్ని ప్రభ ఇంకా దృఢపరచుకోవాలి ఎసుప్రభ సన్నగిలనికి వీళ్ళేది సుప్రభ దేవా ఈ సాక్ష్యం ప్రభా అనేక పేషెంట్ల దగ్గరకు పోతుంది ఎస్సు దేవా మీ సాక్ష్యం వాళ్ళు కూడా నీ బలమైన విశ్వాసం కలిగి ఉండాలా తండ్రి ప్రభాను కార్యం జరిగించండి కుటుంబాన్ని మీరు బలంగా వాడుకోండి ప్రభా ప్రతి ఎరుకల ఇబ్బంది నుంచి ప్రభా విడుదల మీరు దయచేయండి ప్రభానికి ఎంతో బంధనాలు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు పేరిన ముట్టి సంపూర్ణంగా హీల్ చేయండి ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు కొట్టివేసి మీ శక్తి మీ బలంతో నింపండి దేవా ఏసు ప్రభానికి ఎంతో బంధనాలు మీ సేవ నిమిత్తం ప్రభా కుటుంబత్వం కూడా వాడబడాలా తండ్రి మీ యొక్క ప్రభా ఏసు ప్రభా అనేక చోట్ల ప్రకటించాలా అనేకులను ప్రభా సర్వసత్వంలోకి తీసుకొని రావాలా దేవా ప్రభావం మీ కృపను చూపించిన నీకు లెక్కని వందనాలు ఎస్తు ప్రభావ వందనాలనైనా గొప్ప సాక్ష్యం వేసు అది కేవలం దేవా మీ ద్వారానే సాధ్యం వేసు ప్రభా దైవానికి ఎంతో వందన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ సాక్ష్యం ద్వారా ప్రభా మహిమ పొందాలా దేవా అనేక జీవితాలలో ప్రభా ఈ సాక్ష్యం మహిమ పొందాలా దేవా నీ ద్వారా మహిమ పొందలేమన్నా సహాయం చేయండి ఎస్ ఓ గొప్ప దేవానికి ఎంతో వందనాలు ఈ సాక్షిని ప్రభా జరి ఇంకా మార్మూల గ్రామాలు కూడా పోవాలా ఇస్తూ ప్రభావా ఈ యొక్క ప్రభా తండ్రి వ్యాధితో ఎంతమంది అయితే అంతమంది సాక్ష్యం విని ప్రభా నీ విశ్వాసం కలిగి ఉండేట్లాగా సహాయం చేయమని ఏ శ్రీకృష్ణ కృష్ణ అన్న రూపాస్ బ్రదర్ సిస్టర్ చెప్పండి హలో హలో ప్రైజ్ అన్నా రూపాస్ అన్నా ప్రైజ్ లాడ్ అన్న అది మీదే వాక్యం మీరు షేర్ చేసుకోండి అన్న అందరికీ అందరికీ ప్రెజలాడ్ అన్నా దేవుడు ఇంత మంచి సమయం మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు మళ్ళీ లాక్డౌన్ సమయంలో మనం దినదినము నేర్చుకోనికి మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం మనం చూసుకోబోయే వాక్యం ఏంటంటే జీజస్ హిల్స్ టెన్ మనం థ్యాంక్స్ఫుల్ గివ్ అంటే థ్యాంక్ఫుల్నెస్ ఎంతవరకు మనం థ్యాంక్ఫుల్నెస్ అంటే థ్యాంక్ఫుల్ గా గాడ్ కు ఉన్నామా అనేసి వాక్యం చెప్పబోతున్నమాట అందులో ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చారు ఎంతమంది దేవుని దగ్గరికి రాలేరు మరి మరి ఇంకా ఎందుకు వాళ్ళకు ఆ డిజీజ్ వచ్చినది ఆ డిజీజు అంటే కంటిన్యూ డిజీజ్ కాబట్టి సో వాళ్ళ మనకు తెలిసిన స్టోరీ బట్ మనము నేర్చుకునేది నాతో ఎలా మాట్లాడుతున్న దేవుడు మీకు వేరే అర్థం కావచ్చు నాకు ఒక వేరే అర్థం కావచ్చు సో నాకు తెలిసిన మటుకు నాకు దేవుడి ఇచ్చిన జ్ఞానం బట్టి నేను దీనికి యొక్క వాక్యంకు మనం చూస్తున్నాము లోకాసు వార్త అధ్యాయము సెవెంటీన్త్ చాప్టర్ 11 టు నైన్టీన్ లూకస్ వార్త సెవెంటీన్త్ చాప్టర్ లెవెన్ టు నైన్టీన్ అలా చదవాలా ఒక విషయం ఉండనా అన్నా అప్పనా మీకొక మీకు ఒక మెమరీవర్స్ అది కొంచెం ఇస్తా అన్న తీసి పెట్టండి శామ్స్ వన్ నాట్ తీసి పెట్టండి అన్నా కీర్తనలు నూట ఆరు ఒకటి నేను చెప్పినప్పుడు చదవండి ప్రార్థన చేసుకుందాము పార్షుద్ధుడ ప్రేమ తండ్రి నేను ఎస్ఏ గొప్ప రాజ గొప్ప ప్రభాని పాదము కొందనాలు తండ్రి ఎస్ఐ మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు అందనాల తండ్రి ప్రభా దిన మేము కృతజ్ఞతలు తెలించు నేను ఎస్సే భయంకరమైన డిజీజ్ నుంచి మమ్మల్ని కాపాడుతుంటున్నాం భయంకరమైన పరిస్థితి బయట తండ్రి నైనేసాం అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎంచుకున్నందుకు నీకు వందనల్ ప్రభా నీ యొక్క వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభా యుహాన్ సువార్త పదిహేను ఉదయం పదహార వచ్చిన తండ్రి ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడో తండ్రి నైన్సెస్ ప్రభా మేము కాదు తండ్రి నేను ఎసప్రభా మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దున దిద్దుతున్నందుకు నీకు వందనలు తండ్రి ప్రభా మా పాపాలను క్షమించి ప్రభా మేము కొన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పకున్నా ప్రభా నైనాస ప్రభా మీరు మా పాపాలు నేనేస్తే ప్రభా ప్రతి దినం కాపాడుతూ వస్తున్నాడు తండ్రి ప్రభావ ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ప్రభా నీ పరశుతో నీ పరు నీ పరులోక జ్ఞానం నింపి నేనేసే ప్రభు నా సొంత తలంపులు కొట్టిపోయేయమని కోరుకుంటున్నాం తండి ఏసయ్యా ప్లీజ్ ప్రభా సాం దయచేమని ఏసు క్రీస్తు నమ్మం అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ ప్రయాణైపోవచ్చు సమరయ గలలీయ మధ్యల మధ్యగా వెళ్ళి చుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళు చుండగా పది మంది కృష్ణరోగులను ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి యేసు ప్రభు మమ్ము కరుణించమని కేకలు వేసింది ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళి చుండగా వారిలో ఒకడుకు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మైమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత శుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులయారి కార ఆ తొమ్మిదండూరు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మేమపరచకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ ఆగ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నిన్ను స్వసపరిచిన వాణితో చెప్పాను అయితే చూడండి వాక్యం ఏం సెలవుస్తుందంటే జీజస్ జరుసలంకి వెళ్ళినప్పుడు మనము మనం చదువుకున్నప్పుడు పది మంది ఉన్నారు పది మందిలో ఒక్కడే వచ్చినాడు వాళ్ళకు డిసీజ్ వచ్చింది దే హడ్ లెప్రసీ ఎ టెర్రబుల్ డిసీజ్ దట్ ఇస్ వెరీ కంటజినియస్ అంటే అంటు వ్యాధి సో వాళ్ళు దేని కోసం ఉన్నారు జీసస్ అక్కడ అంటే అక్కడ వెళ్తుండగా దేవుడు as a that is very so, jesus made his way to jerusalem he went along the border between samaria and galilee he was going into the village when he was met the 10 man suffering from deadly diseases andundi skin diseases suffering from skin diseases they stood at distance and shouted చూడండి వాళ్ళు దేవుణ్ని అడుగుతున్నారు అండ్ షౌటెడ్ జీసస్ మాస్టర్ ఓస్సిటి ఆన్ us మమ్మల్ని దయతో స్పర్శి ప్రేమ చూపించు అనేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళేమను అడుగుతారంటే ఒక హోప్ తోటి అడుగుతున్నారు దే హోప్ జీసస్ వుడ్ హావ్ mercy on them and heal them దే వుడ్ అక్కడ నుంచి వెళ్తుండగా దేవా మమ్మల్ని కరుణించుము మమ్మల్ని కాపాడువు ఫిటి అంటే యొక్క యొక్క కృప మమ్మల్ని మీద చూపించమనేసి వాళ్ళు అడుగుతున్నారు అయితే అడిగాక వాళ్ళు దేవుడు ఏమన్నాడంటే జీజస్ సా దెమ్ అండ్ సెట్ దెమ్ గో అండ్ లెట్ దెమ్ ప్రీస్ట్ ఎగ్జామింగ్ యు ఆన్ ద వే ద వెంట్ మేడ్ ఎ క్లీన్ వెన్ వన్ ఆఫ్ దెమ్ సా దట్ ఈ వాస్ హీల్డ్ చూడండి వాళ్ళు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు వెళ్ళి మనము ఎంతో మంది కోసం ప్రార్థన చేస్తున్నాం కొంతమంది వచ్చి మనకు థ్యాంక్స్ అంటే కొంతమంది వచ్చి మన గ్రూప్ల సాక్ష్యాలు ఇస్తున్నారు దేవుడు నాకు ఇట్లా స్వస్థపరించిన కోవిడ్ నైన్టీన్ వచ్చింది సో చాలా మంది కోసం మనం దినము రోజు మధ్యాహ్నము కానీ మళ్ళా మధ్య సాయంత్రము కానీ మనం ప్రార్థనలు చేస్తున్నాం కదా అందులో కొంతమంది వచ్చి సాక్ష్యం అయితే ఒక రోగంగా ఒక రోగం ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ ఇప్పుడు మళ్ళీ బ్లాక్ ఫంగస్ అది కూడా బ్లాక్ ఫంగస్ ఏంటిది వాళ్ళు వచ్చిన వాళ్ళకే వస్తుంది అది మన ఉన్న రక్తగణాలన్నీ చంపేసి బ్లాక్ గా మార్చేసి తర్వాత మన కన్ కన్నులు నోస్ మనము ముందే గ్రహించినాం కాబట్టి మనము తప్పించుకోబం దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి ఆ పది మందిని మీరు అక్కడికి వెళ్ళి పది మందిలో తిరిగి వచ్చినాడు దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పనికి 10 మందిలో ఒకరే వచ్చినాడు చూద్దాం మనం when when one of them saw that he was healed he came back and praising god in a loud voice చూడండి ఎట్లా ప్రేజింగ్ చేస్తున్నాడు దేవాన్ని కృతజ్ఞతలతో స్తుతును స్తోత్రంలో పెద్ద arpulato ఆయనను స్తుతిస్తున్నాడు he threw himself to the ground at jesus feet and thanked him చూడండి he threw himself to the ground and thanked jesus the man was a samaritan jesus said there was a 10 man who was u were healed where are the other nine chudandi 10 mandulu okade vachin kabatti ah uh, inta mandi ki effect aina disease deadly diseases andulo enta mandi devuliki krutagnathalu stutulu chellistunnaro okkasara allu chestam dinadinam ee devudu pratidina em jarugutundo em chovvarki manaku teladu devuni tappa ప్రతిదినం ఎట్లా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామంటే ఒక రోగంగా ఇంకొక రోగం చాలా రోగాలు ఇంకా వస్తాయని మనకు బ్రదర్ ద్వారా మనకు దేవుడు మాట్లాడిపించినాడు కాబట్టి ఆ జ్ఞానం ద్వారా మనంత వివేక జ్ఞానం ద్వారా మనం ప్రార్థన చేసుకుంటున్నాం చూడండి ఈ ప్రార్థనల వల్లనే బైబుల్ వాక్యం చదవడం వల్లనే మనము దినదినం తప్పించుకోబడుతున్నాం నేను నేను చదువుతాను సెకండ్ క్వరెన్థియన్స్ నైన్ 2 Corinthians 9.15 Thanks be to God for His incredible gifts. Shouldn't he? Thanks to be God for His incre incredible gifts. God gave us <laughs> a gift. The gift of our brother is to talk to him. Chandrasekhar brother is to look at recordings and we are going to pray. We are going to pray. We are going to pray. సనుగొక్వ గు ఫ ఫస్ట్ టెస్లోనియన్స్ ఫైవ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ చదవని బ్రదర్ కూడా ఫైవ్ ఫస్ట్ టెస్లోనియస్ ఐదవ ఉద్యము పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిదవ వచ్చిన ఫస్ట్ తెస్లోనియన్స్ ఐదు పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఎడితేక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందును కృదనాశుని చెల్లించుడి ఇలా చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్రము ఆత్మను ఆర్పకుడి ప్రవశించుటను నిర్లక్ష్యం చేయుడి సమస్యను పరీక్షించి మేలనే దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడుకును దుర్ఘంగా ఉండుడి సమాధ సమాధానకర్తయ దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచిన మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన రాకడే అందులో నిందారంగా సంపూర్ణంగా ఉండినట్లు కాపాడు కాపాడబడును గాక్యూ ఆల్వేస్ ప్రేర్ కంటిన్యూ రిజాయిస్ ఆల్వేస్ ప్రే కంటిన్యూ గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కంటర్ దిస్ గాడ్ విల్ ఫర్ దిస్ గాడ్ విల్ ఫర్ యూ క్రైస్ట్ జీజస్ చూడండి మనం ఎగతాడాక ప్రార్థన చేస్తున్నాం ేడాక మనం ప్రార్థన చేస్తున్నాము సో కంటిన్యూస్లీ ప్రేర్ వల్ల మనకు చాలా లాభాలు పడుతున్నాయి దేవుడు దేవుడు మనం ప్రా మన ప్రార్థనలు వింటున్నాడు చాలా మంది స్వస్థత పొందుతున్నారు మన గ్రూప్లకు వచ్చి మంచి మంచి సాక్ష్యాలు చెప్తున్నారు ఎందుకంటే ప్రతి చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్ని రోజులు ఆఫీసులు ఉండే మనము ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ప్రేర్కి అటెండింగ్ ఈవినింగ్ పేరు అటెండ్ అవుతున్నా చూడండి ఆఫ్టర్నూన్ పేరు కూడా ఇదొక మధ్యాహ్నం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం సాయంత్రం కూడా ఈవినింగ్ కూడా ప్రార్థన చేసుకుంటున్నాం దేవునికి వందనాలు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఒకరి నుంచి ఒకరు ఏం నేర్చుకుంటున్నామో అది చాలా ఇంపార్టెంట్ అనమాట నా ద్వారా మీరు మీరు కొన్ని నేర్చుకోవచ్చు నేను మీ ద్వారా కొన్ని నేను నేర్చుకోవచ్చు సో మనకు వాక్యం ఏం చదివిస్తుందంటే పది ఇంపార్టెంట్ ఏంటిది ఇందులో వాలు అడిగినారు దేవునికి పిటి పిటి అంటే కరుణ చూపించు దేవా ఏసయా మమ్మల్ని మా మీద అనేసి దేవుని అడిగినారు వాళ్ళు అడిగితే దేవుడు వాళ్ళకు స్వస్థత ఇచ్చినాడు అంటే ఎందుకు దేవుడు ఇక్కడ వై వాస్ జీజస్ సప్రైజ్ ఇన్ ద స్టోరీ ఇది ఒక స్టోరీ ఎందుకు జీజస్ సప్రైజ్ అయిందంటే ఆ పది మంది పది మందిలో ఒక్కరే వచ్చి థ్యాంక్స్ చెప్పినాడు ఇంకా మిగతా వాళ్ళు తొమ్మిది మంది ఏరి ఎట్టి వెళ్ళిపోయినారు సో ఈ దేవుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క నమ్మకం యువర్ ఫేత్ యాజ్ మేడ్ యూ వెల్ నైన్టీన్త్ వచ్చినాం చూసాము అండ్ జీజస్ సెట్ టు హిమ్ గెట్ అప్ అండ్ స్టాండ్ అప్ స్టాండ్ అండ్ గో యువర్ ఫేత్ యాజ్ మేడ్ యూ వెల్ చూడని నమ్మకము విశ్వాసము దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు మన ప్రార్థనలు చేస్తే దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు ఆ దేవుడు మనకు స్వస్థత వరం ఇచ్చినాడు చాలా చాలా ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది బయట అంటే ఎవరిని ముట్టుకోలేము ఎవరి ఇంటికి పోలేము చనిపోయినా దగ్గరికి వెళ్ళలేం పరిస్థితి ఒక ఐ ఒక పది మంది ఉండలేం ఒకప్పుడు చనిపోతే గుంపులు గుంపులు వచ్చేవాళ్ళు ఇప్పుడు చూడండి చనిపోతే ఒకరు నలుగురు నలుగురు కంటే ఎక్కువ వెళ్తలేరు ఎందుకంటే ఆ వ్యాధి మాకెక్కడ సోకుతుంది అలాంటి పరిస్థితులు ఉన్నాం ముఖం చూడలేని పరిస్థితులు ఉన్నాం చనిపోతే అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాం ఇవన్నీ మనం కొన్ని తెచ్చుకున్నాయి ఏంటి పాపము సి మనం అంతా పాప యూబులో పడి ఉన్నాం దేవుని యొక్క శక్తిని ఆ పాప యూబు నుంచి పడి కొంతమంది నేర్పరచుకొని చూడండి పది మంది అని ఎందుకు పది మందిలో ఒక్కడు ఆ ఒక్కడు చిన్న సాదృశ్యం మనం వాక్యాలు చూస్తుంటాం లూకాస్ వార్త పదవ ఉద్యానంలో సెవెంటీ టూ అది కూడా లక్షల మంది ఇక్కడ సెవెంటీ టూ దేవుడు చాలా గిఫ్ట్స్ ఇచ్చి మీరు వెళ్ళి మీరు సువార్తకి ప్రకటించండి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం చదువుదాం అది లూకాసువార్త పదో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చదవండి బ్రదర్ అంతే చాలు లూకాసు వార్త పదో అధ్యాయము ఒకటి రెండు తర్వాత డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను పంపినప్పుడు పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా కోత విస్తారంగా ఉన్నది కాని పనివారు కొద్ది కాబట్టి కోత యజమాను తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి మూడవ మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను థ్యాంక్ యూ బ్రదర్ చూడండి దేవుడు మనం ఏం చదివినామో క్లియర్గా ఉంది తాను రా తాను వచ్చే ముందు అంటే దేవుడు వచ్చే ముందు ఒక గ్రూప్ ను పంపిస్తున్నాడు సెవెంటీ టూ మెంబర్స్ అంటే చాలా తక్కువ వన్ థర్టీ అంటే అందులో సెవెంటీ చాలా తక్కువ ఒక్క చుక్క అలాంటి చిన్న గుంపుని దేవుడు పంపించి విశిష్టమైన గిఫ్ట్లు ఇచ్చి మీరు వెళ్ళండి కాకపోతే జాగ్రత్తగా ఉండండి బయట ప్రపంచం తోడేళ్ళు లాంటి ప్రపంచం అవి ఎప్పుడు పీకు ఎప్పుడు పీకు తింటాయో మనకు ఏం తెలియదు సో మనం జాగ్రత్తగా ఉండాలి మనం తెలివిగా తెలివిగా నడుచుకొని తప్పించుకోబడాలి అంటే దేవుని యొక్క సువార్థ సువార్థను ఇద్దరి మీరు వెళ్ళి ఇద్దరిద్దరికి వెళ్ళి ప్రకటించండి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే విశిష్టమైన సేవ చేశాం బ్రదర్ చెప్పినాడు మనకు చంద్రశేఖర్ బ్రదర్ మనకు వాక్యం ద్వారా చెప్పినాడు దేవుడు మనకు కొంతమంది విజన్ విజన్స్ ద్వారా మాట్లాడినాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు ఎందుకంటే సేవ తర్వాత దేవుడు వచ్చిన తర్వాత ఇంకిష్టం నోవ కాలపు కూడా అంతే నిన్నీ పట్టణం కూడా అంతే దేవుడు వాళ్ళకు హెచ్చరించినాడు మీరు పాపంలో జీవిస్తున్నారు మీ పట్టణం నాశనం అయిపోతుంది దేవుడు ఒక ప్రవర్తన పంపించినాడు సో అలాగే మనం కూడా వెళ్ళి సేవ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవి తోడేలు ప్రపంచం ఇప్పుడు మనం సేవ చేసేటప్పుడు బ్రదర్ ఈ సేవ చేస్తున్నాడు కంపశ్చితంగా ఇక్కడ ఉన్నాడు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు వీళ్ళు సేవ మార్చేస్తున్నాడు ప్రజల నుంచి మనకు వాళ్ళకు ఒక అన్వేషం ఉంచుతారు కొన్ని కొన్ని రోజుల కిందట ఈ వాక్యం చూసుకున్నాం థ్యాంక్స్ థ్యాంక్స్ఫుల్ థ్యాంక్ఫుల్ గా ఉండకపోతే మన జీవితం వ్యర్థమే ప్రతిరోజు ప్రతి దినము ఎందుకంటే దేవుని యొక్క రక్తం ద్వారా మనని కొన్ని కొను కొన్నాడు కాబట్టి ప్రతిరోజు మనకు దేవుడు ఇచ్చిన మంచి అవకాశం చూడండి ఈ వాక్యలు మనమే ఎందుకు వినాలా వేరే విన్నొద్దా ఎందుకంటే మనం ఇది మన యొక్క పీరియడ్ ట్రైనింగ్ పీరియడ్ విశ్వాసంలో బలపడుతున్నాం రేపు వాళ్ళు ప్రశ్నలు వేసినా దానికి సమాధానం ఉండాలి బ్రదర్ ఇట్లా ఎందుకు ఈ క్వశ్చన్ నాకు ఎందుకు వచ్చినది అంటే వాళ్ళకు మనం చెప్పే సమాధానంగా సమాధానం ఇచ్చే వాళ్ళుగా మనం దేవుడు తయారు చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ట్రైనింగ్ పీరియడ్ మనం నేర్చుకుంటున్నాం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి ఇవన్నీ వింటున్నాం మనం ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు ఎందుకు సర్ప్రైజ్ అయింది పది మంది ఉంటే ఒక్కరే ఎందుకు వచ్చినాడు ఆ లెప్లెస్సీ పీపుల్ వాళ్ళు పది మందులు వచ్చినారు Jesus healed 10 man but only one came back to thank him what even more surprising is that only one who came back to thank Jesus was a samaritan is a the others should have known about god but his mercy devun kosam manaku telsu andarki telsu devudu adbhuta karyalu chesadu devunu valanne swastha to vastundane si devunu valanne margam merpadu erpadabodutundani manaku ద ట్రూత్ దేవుని వద్దైనా సత్యం ఉందని అందరికీ తెలుసు కానీ పాటిస్తలే ఏ లోకం మనం లోక విధానంగా వెళ్ళిపోదాం మనము వాళ్ళని అలా అలా అంశరిజం ఎన్ ఎంతకాలం మనకు వినే వాళ్ళగా ఉంటాం మనము వినే వాళ్ళగా దేవుడు ఇప్పుడు మనం చెప్పే వాళ్ళగా తయారు చేస్తున్నాడు రేపు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు దేవుని ప్రశ్నించే వాళ్ళు కూడా శాస్త్రులు పరిచయాలు ఉంటారుగా వాళ్ళ బైబుల్ కోసం మొత్తం తెలుసు పర్ఫెక్ట్ గా తెలుసు నాకంటే నీకంటే వాళ్ళు మంచిగా తెలుసు కానీ దేవుని ప్రశ్నలు ప్రశ్న క్వశ్చన్ క్వశ్చన్స్ వేసారు దేవుడు చూడండి దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చినా మనం కూడా అట్లానే ప్రతి ఒక్కరు మనల్ని అడుగుతారు దేవుడు మీరు ఇన్ని రోజుల ప్రార్థన చేస్తున్నారు మీరు ఏం నేర్చుకున్నారు క్వశ్చన్స్ అప్పుడు మనం ఆన్సర్ గా చెప్పాం ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ గా ఉండేటట్టు మనం సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఆలోచించు ఆలోచించాలి థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు మనం మేలు చేసింది బట్టి మనం మర్చిపోదు ఎన్నో రోజుల నుంచి ఒక పని కోసం వేచి చూసినాం అనుకో అది కొన్ని రోజుల తర్వాత మనకు ఆ పని వస్తే మనం ఎంత సంతోషిస్తాం చూడండి చాలా సంతోషిస్తాం చాలా అంటే ఒక సంవత్సరం తర్వాత కానీ ఒక ఆరు నెలల తర్వాత ఒక పని మనకు దొరికింది మనం ఆ చూసి కరెక్ట్ కంపల్సరీ దానికోసమే చూస్తున్నాము అది మనకు వచ్చేసింది ఫోన్ చేసి వాళ్ళే పిలిచి మీరు చేయండి అంటే మనం ఎంతో సంతోషిస్తాం చూడండి మస్తు సంతోషిస్తాం చాలా సంతోషపడతాం దేవుని సన్నిధిలో కూడా అట్లున్నాయి అనమాట దేవుడు చాలా రోజులుగా చూసి చూసి ఒక చిన్న గుంపు నేర్పరుచుకొని ఆ యొక్క విధానాలు పాటి దేవుడు మనకు మీరు వెళ్ళండి ప్రేమ గలిగి ఉండాలి కోప పీస్ఫుల్ గా ఉండాలి ఎవరికి ఏ క్వశ్చన్ అడిగినా అడిగేటట్టు నెమ్మదిగా మన వాయిస్ ఆఫ్ టోన్ మన మన టోన్ ఎట్లా ఉంటుందో జాగ్రత్త ఎందుకంటే మన నోటి మన నోటి మాటతోటే కదా వాక్యం చెప్పబోతాం కాబట్టి ఇప్పుడు నేను రాష్గా మాట్లాడితే బ్రదర్ ఇట్లా రాష్గా మాట్లాడిండో అవును కొంచెం కొన్నిసార్లు కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది దేవుడు మనని ఆ విధంగా అట్లాంటి సమయంలో కూడా మనకు ప్రేమతో చెప్పడం అనేసి మనకు నేర్పిస్తున్నాడు దేవుడు జేమ్స్ వన్ సెవెంటీన్ చదవండి అన్న ఒకసారి జేమ్స్ వన్ చదవండి అన్న జేమ్స్ వన్ తెలుగులో ఎవరైనా చదవండి చదువుతున్నాను సంపూర్ణమైన ప్రతివరమును వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు ఆమె అందు ఏ చంచలత్వమైననో గమనాగములను వలన ఏ ఛాయ లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండున్నట్లు సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కనెను Thank you, Brother. 17. 17. 17. Every good and perfect gift is from above, coming down from the Father of heavenly lights, who does not change like a shifting shadow student. I mm want -hmm. to make God so much. I want to make God so much. I want to make God so much. I want to make God so much. I want to make God so much. I want to make God so much. ఎందుకంటే మనం గెస్కొట్టే వాక్యాలు కావు ఇవన్నీ ఖచ్చితంగా నెరబ నెర కాబట్టి దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క ప్రవచనాలు దేవుని యొక్క మాట ఖచ్చితంగా నెరవేరబడుతుంది ఎందుకంటే ప్రతిదినము మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ ఐ విల్ సే ఇట్ అగైన్ రిజాయిస్ లెట్ యువర్ జెంటిల్నెస్ బి evident to all the lord the lord is near do not be anxious about anything but every situation by prayer and petition with thanksgiving present your request to god and peace of god with tenderness all understanding will guard your hearts and your mind in christ jesus chudandi manam a situation aina బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ బై ప్రేర్ అండ్ పిటిషన్ చూడండి బై ప్రేర్ అండ్ పిటిషన్ పిటిషన్ అంటే ఏంది మనకి మన ఆస్తు ప్రాబ్లం ఉన్నప్పుడు మనం పిటిషన్ వేస్తాం సో మనం కూడా దేవునికి పిటిషన్ వేయాలి మన విన్నపములు దేవునికి తెలియపరచాలి తెలియపరచని దేవుని దేవునికి తెలుసు ఎట్లా తెలియపరుస్తాం నీ ప్రార్థన ద్వారానే నీ ప్రార్ దేవుడికి మనకి జవాబు ఎట్లు ఇస్తాడు ప్రార్థన ద్వారా వాక్యం చాతో మాట్లాడతాడు విజన్ ద్వారా మాట్లాడతాడు సో మనం ఏం చేసినా ఏది చేసినా ప్రేర్ ఎన్ని ఏ సిచ్యువేషన్ అయినా ఇప్పుడు కొన్ని రోజులు బాగుంటాము అరే నేను బాగైపోయినా ప్రేయర్ చేయడం అని వదిలేసుకుంటావా లేదు ప్రతి ఒక్కరు ఏ సిచ్యువేషన్ ఉన్నా ప్రేయర్ చేయాలి అండ్ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి ప్రజెంట్ యువర్ రిక్వెస్ట్ డోంట్ గాడ్ మన రిక్వెస్ట్లన్నీ దేవునికి తెలియపరచాలి ఆ పది మందిలో ఒక్కడే వచ్చిన ఎందుకు ఎందుకంటే ఆయన రిక్వెస్ట్ ఎందుకంటే ఆయన థ్యాంక్స్ గివింగ్ దేవునికి తెలియపరచడానికి వచ్చినాడు ఒక్క ఒక్క వ్యక్తి దేవానికి వందనాలు లౌడ్ వాయిస్ తో చెప్పినాడు దేవానికి కృతజ్ఞతలు నీకు స్థుతులు నన్ను కాపాడినందుకు ఎందుకంటే డెడ్లీ డిజీజ్ అని రాసింది బైబుల్లో ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ డిజీస్ అని రాసింది మళ్ళొకసారి చూసు మళ్ళొకసారి చూద్దామా ఆ పవర్స్ మనం చూ లూకస్ వార్త పదిహేడు పన్నెండు లూకస్సు వార్త పదిహేడు సెవెంటీన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ గ్రామంలోనికి వెళ్ళి చిన్నగా పది మంది కుష్టరగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి ఏసు ప్రభు మమ్ము కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ను యాజకులకు కనపరుచుకున్నాడు అని వారితో చెప్పాను వారు వెళ్ళు చిండగా శుద్ధులైది వారిలో ఒకడు తన స్వస్థత కలుగుప్రసీ అండ్ టెరబుల్ వెరీ అయితే దే హార్ లెప్రసీ అండ్ టెరబుల్ లీజస్ దట్ ఈజ్ వెరీ దూరం నుంచోని ఉన్నారు దేవుని దగ్గర రాలే దేవునికి అడిగినారు వాళ్ళు స్వస్థత పరిచిన్నారు కాబట్టి వెళ్తుండేలా స్వస్థత అయ్యరు వాళ్ళకు మనం ప్రా స్వస్థత స్వస్థత పడిన వారు ఉన్నారు కానీ అంతలో ఎంతమంది వచ్చి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు బ్రదర్ మనం మేము గొప్ప చెప్పుటలే ఎందుకంటే దేవుడు ఏర్పరిచినాడు మనం ప్రార్థనలు చేస్తే స్వస్థత స్వస్థత వస్తుందని దేవుడు యొక్క వాక్యం చలవిస్తుంది ఎందుకంటే ఆ విధంగా తయారు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి ఏ ఒక్క ఏ ఒక్క రోజు మిస్ కావాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ Jautana, Psalms 118.24 This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. Shouldn't he? Psalms 118.24 This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. The Lord has made clear in it. This is the day that the Lord has made. Be thankful for each and single thing. Rejoice are always. Every God's Word. Even when you offer petitions, even when you offer your audience, even when you offer yourkomять and requests, you present your timelami. Men from thathmarnia. Especially your July time, Men from thathig hukificar kohsi. Men from thathig hukorang jaaraON臣ai. Men Antish any timeδα jeg h solicit his time. Men from the group. Lemon. California. Saanthara. waiting for should not be鈍 to stop. చూడండి మన కేబీపీ గ్రూమ్ లో ఎంతో మంది ఉన్నా కానీ డైలీ ఒక టెన్ మెంబర్స్ ఇది అయితే నాలుగు ఐదు కంటిన్యూగా ఉండే అట్లా మెల్లమెల్ల నెంబర్స్ తగ్గుకుంటూ వస్తుంది మనం దేవుని యొక్క వాక్యం ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏ టైం ఉన్నా ఓ రెండు నిమిషాలు పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతాం దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తాం దేవునికి థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ గివిస్తే దేవుడు కూడా మనకి కృతజ్ఞతలు మనకి ఇంకా ఎక్కువగా ఇస్తాడు ఒక ఒక్క వర్క్ వచ్చింది ఇంకొక వర్క్ ఇస్తాడు ఇంకో మనకు కావాల్సిన పని వచ్చింది ఇంకొక మనకు పని ఇస్తాడు అంత దేవుని మీద ఆధారపడి ఉండాలి మనుషుల మీద ఆధారపడి ఉంటే మనకి ఏమి రాదు దేవుని వల్లనే స్వస్థత కలుగుతుంది నీ వాక్యం సెలవిస్తుంది మనం నేర్చుకున్నది లూకస్ వార్త ఈ యొక్క అధ్యాయం సంబంధించింది ఏంటంటే దేవుడు వాళ్ళని ఎలా స్వస్థపరించు అంటే స్వస్థత ఇచ్చినాడు ఆ పది మందిలో ఒక్కడే వచ్చినాడు థ్యాంక్స్ గివింగ్ ఇవనికి ఆ ఒక్కలో ఆ ఒక్కడిలో మనం ఉండాలి ఎటు వెళ్ళినా మనం ఏ గ్రూప్ ఎక్కడికి వెళ్ళినా మనం చూడండి మనం ఎన్నో ప్రార్థన మనం వెళ్తున్నాం కరోనా వైరస్ పేషెంట్స్ దగ్గర తెగులో వచ్చిన పేషెంట్స్ కు వెళ్ళినాము వాళ్ళ దగ్గర ప్రార్థన చేసిన వచ్చినాము ఎటు అటువంటి సిచ్యువేషన్ లో కూడా నేను కాపాడినాడు దేవుడు థ్యాంక్స్ దేవా థ్యాంక్స్ ఈ రోజు నాకు ఇచ్చిన దిస్ ఇస్ ద లార్డ్ హ్యాస్ మేడ్ లెటర్స్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ ప్రతిదీ దేవునికి ఓ గివ్ థ్యాంక్స్ టు ది గాడ్ ఫర్ ఇస్ గుడ్ అండ్ ఫర్ ఇస్ స్ట్రీట్ ఫాస్ట్ లవ్ అండ్ ఫర్ ఎవర్ దేవుని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో ప్రతి చెల్లించి ఉండాలి దేవుళ్ళు లేకపోతే మనకి ఇవేం అర్థం కాదు ఇప్పటికీ మన ఇప్పటికీ చాలా డెడ్ఫుల్ డిసీజెస్ కాబట్టి ఇవన్నీ మనకు రాలేదు బ్లాక్ ఫంగస్ కూడా డెడ్ ఫుల్ డిసీజెస్ అది ఎట్లంటే మన సెల్స్ ను చంపేసి బ్లాక్ బ్లాక్ గా చేసేస్తుంది చేసి అది ఎఫెక్ట్ అవుతుంది ఈఎన్టీకి ఎఫెక్ట్ అవుతుంది ఈఆర్ నోస్ కదా స్వెల్లింగ్ వచ్చేస్తుంది కన్ను వాపు ముక్కు వాపు వైట్ వైట్ ప్యాచెస్ కానీ అలా వచ్చేస్తుంది కానీ అలాంటి డిజీజెస్ నుంచి కూడా మనం దేవుణ్ణి కాపాడుతున్నాం కాబట్టి దేవుణ్ణి కృతజ్ఞతల సూతులు చేసాం ఈరోజు థ్యాంక్ఫుల్ మనకు ప్రతిరోజు థ్యాంక్ఫుల్ డే కానీ ఈరోజు స్పెషల్ థ్యాంక్ఫుల్ డే నేను మీతో మాట్లాడుతున్నాను మీరు నాతో మాట్లాడుతున్నట్టు తక్కువ దేవుని కృప ప్రేమ ఎక్స్ప్రెస్ థ్యాంక్ఫుల్ టు జీజస్ గాడ్ అండ్ ఫర్ అదర్ థింగ్స్ రిజాయ్స్ ఆల్వేస్ ప్రే వితౌట్ సీజింగ్ గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్ ఎగతేడగా ప్రార్థించాలేరే ప్రార్థన అంటే ఏం చేద్దాం బ్రదర్ పొద్దున చేసినా మధ్యాహ్నం చేసినా రాత్రి చేసినా కానీ మనకి ఎటు ఎటువంటి సమయంలో కానీ చిన్న రెండు నిమిషాలు దొరికినా ప్రార్థన చేసుకోవాలి ఏ వస్తువు తిన్నా ఏ వస్తువు ముట్టుకున్నా మనం ప్రార్థన చేసుకోవాలి చెప్పలేము ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్స్ గివింగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొక చిన్న వాక్యం అంటే ఒక వాక్యం చూసుకొని మనం ముగించేస్తున్నాము isaiah 12 4 5 isaiah chapter 4 and 5 read on the Telugu isaiah 12 4 and 5 తెలుగు చదవండి ప్లీజ్ ఐజియా టువెల్ ఫోర్ టు ఫైవ్ పన్నెండు నాలుగు ఐదు చదవా ఎహోవాను సృష్టించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనది జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి ఎహోవాను గుర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యములను వెల్లడి ఓకే థ్యాంక్స్ చూడండి ఆన్ దే యూ విల్ సే గివ్ థ్యాంక్స్ టు ద లాగ్ కాల్ ఆన్ ఈస్ నేమ్ మేక్ నోన్ ఈస్ డీడ్స్ అమాంగ్ ది పీపుల్ చూడండి దేవుని నామము మనం తెలియపరచాలి ఎంతమందికి తెలియపరిచినము ఎంతమంది నమ్మి విశ్వసించి దేవుళ్ళకి ఆ విధంగా మనం తయారు చేయబోతున్నాం ఎందుకంటే దేవుని యొక్క నామము హిస్ deeds among the people make them remember that his name is exalted praise the lord in song for his as done glorious things let this be known throughout the earth చూడండి ప్రతిది విషయం దేవుడే అయితే బయలుపరచునాడు మనకు అది ప్రతి ఒక్కరికి తెలియబడచాలి ఆయొక్క నామము తెలియపరచాలి చాలా మంది ఉన్నారు దేవుని దేవునికి తెలుసుకోలేరు వాళ్ళు ఊర్లో ఊర్లో గ్రామాలు కొంతమంది ఉన్నారు అసలు దేవుని సువార్త చెప్తే వాళ్ళు కొంతమంది అయితే మీ దేవుడు మాకు వద్దు వాడికి ప్రార్థన చేయాలి దేవుని అంటే గొప్పతనము వాళ్ళకి తెలియపరచాలనేసి దేవుని ఒక వాక్యం తెలుస్తుంది మరొకసారి చదివీసి మనం ముగించేద్దాము మళ్ళొకసారి చదవండి అన్న సృష్టించడి ఆయన నామమును ప్రకటించడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనది జ్ఞాపకమునకు తెచ్చుకునుడి ఎహోవాని కూర్చి కీర్తనలో పాడుడి ఆయన తన మహాస్యములను వెళ్ళడపరిచను భూమి ఎంతటను ఇది తెలియబడను భూమి ఎంతట తెలియబడే for is for e has done glorious things let this be known throughout the earth ante throughout the earth ante oka bhumi mottamu devuni oka naamamu teliyabaddale devuniki adbhuta adbhutala kriyaalu endukate lucas vartha patrikaallo enduku parable ga devudu enduku cheppinadu ante manushiki ardham ayyade vidhanga cheppinadu anamata devudu ila cheptene kontha munduku ardham avuthundi nu direct ga nu satyaina prakatisey valaku ardham ga leya evariki chinna pillalaku chinna pillalaga వాళ్ళ వాళ్ళతో అంటే వాళ్ళ స్వభావం కలిగి ఉంటేనే మనం వాళ్ళకి అర్థమవుతుంది పెద్దవారికి ఎలాగా ఎలాగా చెప్పాలా ఎలాగా అర్థమవుతుందో వాళ్ళకి ఆ విధంగా చెప్పాలి ప్యారబుల్ చెప్పే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్ లెక్క చెప్పినాక వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అరే దేవుడు ఇట్లా మాట్లాడాడు చూడండి ద స్టోరీ ఆఫ్ ద గుడ్ సమరైట్ అండ్ ఆయనకి పని దారిలో వెళ్తుంటే ఆయన పడిపోయినాడు ఆయన తీసుకొని మంచి క్లీన్ చేసి అప్పగించ ఒక రూమ్ లో మంచిగా తీసుకెళ్ళి సేవ చేసిందా లేదా అంతే దేవుడు కూడా అంతే మనం అందరూ పడిపోయినం దేవునికి ఏం పని మనల్ని పడిపోయిన తిరిగి లేపి మనని మంచి అన్ని ఇచ్చి దేవునికి స్థుతులు చెల్లించడానికి మనకేం పని అట్లా కాదు దేవుడు మనని గుడ్ సమరేటంగా తయారు చేయబోతున్నాడు ప్రతిదీ దారిలో ఎన్ని దుష్ట శక్తులు ఉన్నా ఎంత మంది ఉన్నా ఎంత అడ్డున్నా అదే ప్రేమ చూపించాలి ఆ ప్రేమ చూపించకపోతే మనం ఇంకా వ్యర్థమే దేవుడు చూపించిన ప్రేమనే వాళ్ళకు మన వాళ్ళ చూపించాలి నీ శత్రుల్లో పైనను మిత్రుల పైనను ఎవరైనా పరే రేపు నీకు వ్యతిరేకంగా జీవిస్తారు కొంతమంది వాళ్ళ కోసం ప్రార్థించాలి దేవ వాళ్ళ కుటుంబాల దీవించి ఆశీర్వదించండి వాళ్ళు చేసే తప్పులను క్షమించమని ప్రార్థించాలి ప్రతిదీ మన వెళ్ళే దారిలో చాలా ఆటంకాలు ఉంటాయి మనం ఒక గుడ్ సమరేటన్ తయారు చేయబోతున్న దేవుడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు వంద నెల చెల్లిస్తూ మనం మర్చిపోదు థ్యాంక్స్ గివింగ్ దేవుడి యొక్క నామం భూమి అంతడు తెలియబడు తెలియపరచాలి దేవుడి చిన్న వాక్యని దీవించిన గాక ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడ మహ దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్య నీకు వందనాలేసయ్యా నా తండ్రి నీకు స్తోతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న ప్రభా దివారాత్రములు ప్రభా కంటి పాప కాచి కాపాడి ఈ యొక్క దినముకు ప్రభ నూతనమైన కృప ఇచ్చిన వేసయ్య నీకు వందనాలేసయ్యా నా తండ్రి నీ కుస్తుతులు స్తోత్రములు ప్రభా నాయన సమస్త మహిమా గణత ప్రభావం ఏసయ్య నీకే యుగ యుగములు కలుగును గాక హలెలుయ నా దేవా నా తండ్రి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా నేను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకెంతో వందనాలు ఇస్తాయ్యా స్థుతులు స్తోత్రముల ద్వారా ప్రభా పాటల ద్వారా మహిమ పొందారు ప్రభా నాయన మీ యొక్క దాసుడు ద్వారా ప్రభా మీ స్వరం వినిపించినారు తండ్రి ఆ స్వరం వినిపించే ధన్యత భాగ్యము మాకు ఇచ్చినారు ఏసయ్య మీకెంతో వందనాలు తండ్రి నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభా నీకెంతో ధన్యవాదాలు ప్రభాతండ్రి గొప్పదేవా ఇదిగో ప్రభా తండ్రి ఏదైతే విన్న వాక్యం ప్రభా తండ్రి నాయన ఆ వాక్యాన్ని మేము భద్రపరచుకోవాలా ఆ వాక్యాన్ని ప్రభా నేను సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను ప్రభా ఆ వాక్యాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను ప్రభా ఒకవేళ నా జీవితంలో ప్రభా ఆయన ఏదైనా ప్రభా కృతజ్ఞత లేకపోతే ప్రభానాయన తండ్రి యొక్క వాక్యాన్ని నేను స్వీకరించి ఇది మొదలుకొని కృతజ్ఞత కలిగి జీవిస్తాను ప్రభా తండ్రి ఆ రీతిగా తీర్మానించుకుంటున్నాను ప్రభా తండ్రి ఇదిగో ప్రభాన ఆయన మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి నాయనా తండ్రి ఆ యొక్క మంది కుష్ఠ రోగులు ప్రభాన అయినా తండ్రి నా తండ్రి కరుణ కోరితే మీరు అందరినీ స్వస్థపరిచినారు ప్రభా కానీ ఎవరు ఆ పది మందిలో తొమ్మిది మంది తప్పిపోయినారు ప్రభా తండ్రి కృతజ్ఞత మర్చిపోయినారు ప్రభాన ఆయన కానీ ఒక్కడు ప్రవాణ అయినా నేను చేసిన మేల్ను బట్టి నీ దగ్గరకు వచ్చినారు ప్రభా తండ్రి ఈ రోజు మేమందరం ప్రవాణ అయినా మీరు చేసిన మేల్ను బట్టి నీ యొక్క నాయన చెంగు చోటన మేము ఉండాలా ప్రభా మేము అదే కృతజ్ఞత కలిగి ఉండాలా కాబట్టి ప్రభా తండ్రి నువ్వు చేసిన మేలులు మేము మర్చిపోయి యథావిధిగా ఈ లోకంలో మేము జీవించడానికి వీల్లేదు అందుకు కాదు ప్రభా మీరు ఆ రక్తంలో ప్రభానైనా మీ మరణం ద్వారా మమ్మల్ని కొనుక్కుంది మమ్మల్ని ప్రభా నీ యొక్క సేవ చేయడానికి మీరు మమ్మల్ని కొనుక్కున్నారు కాబట్టి ప్రభా మేము ఈ లోకంలో ఉండకుండా నీ యొక్క చెంగుచోట్న మేము ఉండాలా నీ రెక్కల నీడలో ఉండాలా అక్కడే మాకు ఆశ్రయము ఆధారము మా కొండ కోట దాగుచోటు నీవే కాబట్టి తండ్రి ఏదైతే ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాక్యం ప్రభా తండ్రి ఎంత దినాలో ప్రభా ప్రతి దినం ప్రభా మీరు యొక్క మన్నాను మాకు మా యొక్క ఆకలి ప్రభా మీ ఆకలి మీరు ఆహారం ఇచ్చున్నారు ప్రభా మీ వాక్యం ప్రభా కాబట్టి ప్రతి దినం ప్రభా ప్రతి ఒక్క దాసుడు ద్వారా మీరు ఎన్నో సత్యాలు మాకు చూపిస్తున్నారు ఎందుకు మా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు వేసయ్యా మీకు ఎంతో వందనాలు వేసయ్యా మీకు ఎంతో కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఈ దేశం ప్రభా ఈ దేశ ప్రజలు ప్రభా అయినా కోవిడ్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి ఎంతో మంది ఎంతోమంది ప్రియులు ప్రభా హాస్పిటల్లో ప్రభా ఐసీయూలో ప్రభానైనా ఎమర్జెన్సీగా వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రభా తండ్రిని ఆయన ట్రీట్మెంట్ చూపించుకోలేని ఎంతో పేదవాళ్ళు ఉన్నారు ప్రభా తండ్రిని ఆయన వాళ్ళందరినీ మీరు కనికరించండి ప్రభానయన మీ ప్రేమ జాలి దయ వాళ్ళ పట్ల చూపించండి ఆ కలవరిశిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభా ఎంతోమంది పాస్టర్స్ ప్రభానైనా వాళ్ళ వాళ్ళ సంఘ సభ్యులు వాళ్ళ కుటుంబీకులు ప్రభానైనా ఎంతోమంది ప్రభానైనా నేను నమ్ముకున్న బిడ్డలు ప్రభానైనా నాయన ఈ లోకంలో పడిపోయిన బిడ్డలందరూ ప్రభా ఈ రోజు ఎంతో దుఃఖంలో ఉన్నారు వేదనలో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ఓదార్పు దండి ప్రభా నాయన వాళ్ళ మీరు పోషించండి ప్రభ ఆ దుఃఖం నుంచి ప్రభా మీరే నడిపించండి ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి నాయన అలాగే వేసయ్యా కళ్యాణి సిస్టర్ పట్ల మీరు చేసిన కార్యాలను బట్టి వేసయ్యా ఆ సిస్టర్ని మీరు స్వస్థపరిచిన దానిని బట్టి వేస్తాయా మీకు ఎంతో వందనాలు వేసయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు వేస్తాయా నీకే యుగ యుగములు కలుగునగా కహలెల్లుయ్యా నా తండ్రి ప్రభా తండ్రి గొప్పదేవా ప్రభ ఆ సిస్టర్లో ఇంకా బలహీనత ఉందంట ప్రభా తండ్రి నాయనా ఈరోజు గొప్ప సాక్ష్యం ఇచ్చింది ప్రభా నాయనా తండ్రి నా ప్రభా ఆ సాక్ష్యం విన్నా మేము కూడా ధన్యులం ప్రభా తండ్రి గొప్ప దేవ కాబట్టి ప్రభా ఆ శరీరంలో ఇంకా బలహీనత ఉంది మీ రక్తము మీ శక్తి బలము అనుగ్రహించండి ప్రభా ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రభా తండ్రి పూర్తిగా కోలుకోవాలా ప్రభా ఇంకా ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వడానికి వీల్లేదు ప్రభా ఎవరైతే ప్రభా నీ మేలులు పొందారో నీ స్వస్థత పొందారో ప్రభా వాళ్ళందరూ ఈ రోజు ప్రభానికి సాక్షి వాళ్ళ ప్రభా పది మందిలో ఎవరైతే స్వస్థత పొందిన వాడు ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రభావైనా మీరు ఎవరైతే ప్రభానైనా స్వస్థపరిచినారో ఎవరి పట్లయితే మీరు మేలులు చేసి వాళ్ళ జీవితంలో ప్రభావం యొక్క వెలుగు వెలిగించినారు ప్రభా వాళ్ళందరూ ఈ రోజు మీకు సాక్షులుగా లేవాలా ఆ సాక్షులు అనేకులను ప్రభా ప్రభావితం చేసి రక్షణలోకి నడిపించాలా ప్రభా తండ్రి అట్టి విధంగా ప్రతి ఒక్కరు ప్రభా తీర్మానించుకోవాలా నడిపించండి ప్రభా ఇదిగో ప్రభా నాయనా తండ్రి ఇదిగో ప్రభా నిన్నటి దినం ప్రభాతండి ఒస్మస్ బ్రదర్ వాళ్ళ తండ్రి వాళ్ళ మిస్సెస్ ప్రభా ఆ సిస్టరు వాళ్ళ సన్ను కూడా ఈ వైరస్కి ఇన్ఫ్యాక్ట్ అయినాడు ప్రభా తండ్రి గొప్ప కనికరించు కృప చూపించు ప్రభాతండ్రి నాయన వాళ్ళని సంపూర్ణంగా ఆ కలవరి సీరిలో మీరు పొందిన గాయము ద్వారా స్వస్థపరచండి ప్రభాతండి వాళ్ళని ఆదరించండి ఓదార్చండి ధైర్యపరచండి ప్రభా మేము కూడా వాళ్ళకు ఎప్పుడు ప్రార్ల గురించి మేము ప్రార్థన చేయాలా ప్రభా అలాగే చంద్రశేఖర్ బ్రదర్ వాళ్ళ చిన్న ఆయన అంట ఆయన కూడా ఈ వైరస్కి ఇన్ఫ్యాక్ట్ అయినాడు ప్రభా తండ్రి ఆయనను కూడా ముట్టండి తాకి స్వస్థపరచండి ప్రభాతండ్రి అలాగే ప్రవీణ్ బ్రదర్ కూడా ప్రభా ఈ వైరస్కి ఇన్ఫ్యాక్ట్ అయినాడు ప్రభాతండ్రి నా ప్రభా రామన్న బ్రదర్ ప్రభాని ఎందు నిద్రించినారు ప్రభా ఆయన మీ సన్నిధిలో ఉన్నారు ప్రభాతండ్రి వాళ్ళ భార్య ప్రభా ఐదు నెలల ప్రెగ్నెంట్ ప్రభా ఆమె ఎంతో దుఃఖంతో ఉంది ప్రభాతండ్రి ఆ దుఃఖంని మీరు పోగొట్టండి ధైర్యపరచండి ప్రభా ఆదరించండి ప్రభ కుటుంబం ప్రభా మీరు తోడునండి మీ యొక్క కృపలో వాళ్ళని భద్రపరచుకోండి ప్రభా నాయన వాళ్ళని మీరే ప్రభా ఇంకా తల్లి తండ్రి ప్రభా తండ్రి ఆ సిస్టర్కి మీరే భర్తను కోల్పోయింది కాబట్టి మీరే ఆ సిస్టర్కి తల్లి తండ్రి నా తండ్రి నాయన మీరే ఆ బిడ్డ చుట్టూ మీరు కంచె వేయండి మీ కాపుదల భద్రత వేసి ప్రతి విషయంలో తోడును నడిపించండి ప్రభా అలాగే వెంకన్నబాబు కుటుంబం విజయబాబు కుటుంబం కూడా ఈ వైరస్ కి ప్రభా ఆ కలవరి స్త్రీలో మీరు పొందిన గాయముల ద్వారా వాళ్ళని స్వస్థపరచండి ప్రభాతండి అవును ప్రభాత అండ్రి గొప్పదేవ బాణు సిస్టరు అలా కొడుకు సైమాన్ ప్రభా సిస్టర్ కూడా ఈ వైరస్ కి ఇన్ఫ్యాక్ట్ ప్రభా ఆ కలవరి సిరిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభాతండి అలాగే రాజన్ రాజన్ అత్తగారు మోజస్ బ్రదర్ కూడా ఈ వైరస్ కి ఇన్ఫ్యాక్ట్ అయిన ప్రభాతం ఆ కలవరి సిరిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థ దయచండి ప్రభాతం అండి అలాగే మింటో మిల్సన్ కూడా ఈ వైరస్ కి ఇన్ఫ్యాక్ట్ అయిన ప్రభాతం వాళ్ళని కూడా కనికరించండి కృప చూపించండి స్వస్థపరచండి ండి వాళ్ళ యొక్క ప్రభా నైనా సర్వ సత్యంలోకి మీరు నడిపించండి ప్రభా తండ్రి గొప్ప దేవ అలాగే ప్రభాతం సాయి సిస్టర్ కూడా మీ ఎందు నిద్రించినారు ప్రభా తండ్రి మేము నమ్ముతున్నాం ప్రభా ఆమె మీ సన్నిధిలో మీతో ఉంది ప్రభా కాబట్టి ప్రభా తండ్రి ఆయన ఆమె భర్త ఆమె కొడుకు కూడా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన ప్రభా వాళ్ళ పట్ల కూడా మీకు కనికరం చూపించండి కృప చూపించండి ప్రభా మీరే ఆ కలవరిశ్రీలో పొందిన గాయము ద్వారా స్వస్థపరచండి అలాగే వెంకట్రావు కుటుంబం ఎవరైతే ప్రభా నిన్న మెర్సీ సిస్టర్ ప్రభా నన్న కిషోర్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఐసీయూలో ఎమర్జెన్సీలో ఉన్నారని గ్రూప్ పోస్ట్ చేశారు ప్రభా ఆ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా ఆ కలవరి శ్రీలో మీరు పొందిన గావిలు స్వస్థపరచండి ఆ లంగ్స్ ని ముట్టండి తాకండి ప్రభావం మీరే సంపూర్ణంగా స్వస్థపరిచి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కా తండ్రి ఇదిగో ప్రభావ పేబీపీఎం గ్రూప్ లోన్న ప్రతి ఒక్కరు ప్రభావం అయినా వాళ్ళ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు వాళ్ళ రక్త సంబంధికులు నాయన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ప్రభా అందరినీ ప్రభా మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభా ఈ వైరస్ నుంచి మీరే మా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నాయన అనుదినం మీరు నడిపిస్తున్నందుకు మా గ్రూప్ ద్వారా ప్రతి ఒక్కరి మీరు మాట్లాడుతున్నారు ప్రభా నాయన ఈ స్వరం మీరు వినిపించే ధన్యత మీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రము ప్రభాతండి అలాగే ఎస్ఐ చంద్రశేఖర్ అన్న కుటుంబాన్ని కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా నాయన వాళ్ళు కూడా ప్రభా నాయన మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయండి ఈ వైరస్కి మేము ఎవరు ఇంపాక్ట్ అవ్వడానికి వీల్లేదు అన్న నాయనా తండ్రి అన్నకి మీకు శక్తి బలం దించండి ప్రభానాయన ఎంతో ఓపిక ఓర్పుగా సహనంతో ప్రభానైనా ఈ లోక అలాగే మీ సేవ చేస్తున్నాడు ఎంతో మంది బలహీనంగా ఉంటే వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళని ఆదరించి ప్రభానాయన తండ్రి నైనా వాళ్ళని నడిపిస్తున్నాడు ప్రభా దానిని బట్టి మీకు వందనాలు ఇస్తాయా ప్రభా అన్న యొక్క మినిస్ట్రీస్ని అలాగే అన్న యొక్క ఎవరైతే కాలేజీలో డ్యూటీల్లో పనిచేస్తే అన్న యొక్క తోటి సహోదరులు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కుటుంబాలను కూడా మీరు ప్రొటెక్ట్ చేయండి మీ కృపలో భద్రపరుచుకొని ప్రభా ఈ వైరస్కి ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడమని ఈ యొక్క మధ్యాహ్న న్ని మేము పాటించి ప్రకటించే వారిగా మమ్మల్ని మేన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వందాలేసాయా అబ్రహాం ఇసాక్ యాకబుల గొప్ప దేవ కృపా సత్య సంపూడ జీవం తండ్రి నీకు వందలేసాయా నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగుని కాక హలలుయ్య నా దేవా నా ప్రభావ ఇక మధ్యకానే సమయంలో ప్రభా నా దేని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు వందలు ఇస్తా ఎంతగానో ప్రభా దినం ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా తాజా మన్ననం ప్రభావ మీరు మాకు అనుగరిస్తున్నారు ఎన్నో విషయాలు ప్రభావ దినం మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం గొప్ప దేవ ఎన్నో కాలాల నుంచి ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ఎన్నో సమయాల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మమ్మల్ని ఎంతగానో ఉజ్జింప చేస్తున్నారు మీ వాక్యం చేత మమ్మల్ని ప్రభా రాబోయే దినాలు మేము ఎట్లా జీవించాలనే విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకని వందాలేసే ప్రభావ నా దేవ నా నా తండ్రి నీకే వందాలేసాయ్యా నా ప్రభావ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజీవులుగా పెట్టుకున్నారు నాయన దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి నైనా ఏసు ప్రభ మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగా మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభావ నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభావ నైనా ఏసు ప్రభ మీరు మాతో ఎన్నో విషయాలు ఈరోజు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందాలేసయ్యా నీ నామాన్ని మేము ప్రకటించాలా అన్ని మీ క్రియలు తెలియజేయాల ప్రవా మీరు మీ ఉన్నతమైంది సర్వోన్నతమైన నామం శక్తిగల నామం ప్రవ ఒక నామాన్ని మేము ప్రకటించాలా ప్రభావ ఏసు ప్రవతాన్ని ఒక మంది ప్రవ నా తన్ని కుష్ఠరోగుల ప్రభ నా తనే ఇస్తూ ప్రభావ తొమ్మిది మంది ప్రభావ వెళ్ళిపోయినారు ప్రభావ ఒక్కడే వచ్చి ప్రభావ స్వచ్ఛత పొంది ప్రభ నేను మయం పచ్చిన ప్రభు నిన్ను శుతించి మీ ఎదుటి సాగిల పడిపోయిన ప్రభావ నీకు కృతజ్ఞతలు చెప్పింది వాడు సమరుడు ప్రభావ నా దేవు అన్ని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాను కానీ ప్రభావ ఇస్రాయల్ ప్రజలంతా అక్కడ ఎంతో మంది స్వస్థత పొందినారు ప్రభ కానీ ఒక్కడు కూడా సాక్ష్యం చెప్పలేదు ఒక్కడు కూడా ప్రభావ కృతజ్ఞత చూపించలేదు ప్రభ మీరు చేసిన మేలు ప్రభ పొందుకొని ప్రభావ వెళ్ళిపోతున్నారు అనేకులు ప్రభ వాళ్ళ గురించి ప్రభావ మేము ప్రాదిష్టమైన బిడలు ప్రభావ కృతజ్ఞత తెలుసుకుని నీ వైపు రావాలా ప్రభ నిన్ను మయమ పచ్చాల ప్రభ కుటుంబాలు కూడా కాపాడవ సహాయపడండి అక్క అన్ని ప్రభా సమరుడు ప్రభావ వచ్చి సాక్ష్యం చెప్పిన ప్రభ మెదుట ప్రయన ఏసు ప్రభావ జీవితాల్లో కూడా మీరు ఎన్నో మేలు చేస్తున్నారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఎంతో మంది స్వస్థత పరిచినారు ప్రభావ నైనా మరణ మీరు బయట తీసుకొచ్చినారు ప్రభావ సైతాన్ బంధకాల నుంచి విడుదల ఆ సిమ్మపు నోట్ల నుంచి ప్రభావ మీరు కాపాడినారు ప్రభావ కానీ సాక్ష్యాలు ఇవ్వలేకపోతున్నారు మనుషులను అయినా ఇంకా అనుమానం ఇంకా సందేహం ఇంకా ఓ ప్రభావ అవిశ్వాసమే ప్రభావ వాళ్ళ అవిశ్వాసాన్ని స్వస్థపచ్చమని ప్రాదిష్టమైన గొప్ప దైవానికి వందల ప్రభావ మీరు సమస్తం సాధ్యం ప్రభావ నా తండ్రి ఇసు ప్రభ నా తండ ఇసరాల ప్రజల్లో ఎంతో మంది స్వస్థత పొందినారు ఓ ప్రభావ రక్తం కానీ శ్రీ ప్రభ వచ్చి ప్రభ వస్త్ర ముట్టుకుంది ప్రవ్వ అవకాశం లేదు ప్రభావంకి అయినా కానీ ఓ ప్రభ చాటుకపోయి ప్రభ మీ వస్త్రం ముట్టుకుంది ప్రవ్వ నా తండ్రి ఈస్తు ప్రభు స్వస్థత పొందింది ప్రభావ ప్రభావం మీలోంచి బయలుదేరింది ప్రభావ అక్కడున్న వాళ్ళు ఎంతో మంది ప్రభావ నా తన్ని ఓ ప్రభావ ఉన్నారు స్వస్థత పొందినారు కానీ ప్రభావ ఆమెనే మీరు గుర్తించినారు ప్రభావ ఎందుకంటే ఆమె విశ్వాసం అంత బలంగా ఉంది ప్రభ నా తండ్రి ఆ రీతికి ఉన్నప్పుడు ప్రభావ నా తండ్రికి ధైర్యంగా ప్రభావ ఆమె సాక్ష్యం ఇచ్చింది సమాధానం పడి కానీ ఇస్రాల్లో ఎంతో ఇంత విశ్వాసం ఉంటుంది ఎవరిని మీరు ఆశ్చర్యపోయినారు ప్రభావ నా తండ్రి ఇస్తు ప్రభావ అక్కడున్న వాళ్ళందరు ఇస్రాల్ ప్రజలు అందరూ మీ బిడలే కానీ ప్రభావ ఎవరి గురించి మీరు అట్లా చెప్పలే సాక్ష్యం కానీ ప్రభా ఆ తొమ్మిది మందిలో ఒకడు వచ్చి ప్రభావ మీ గురించి సాక్ష్యం చెప్తున్నాను ప్రభావ ఆయన నేను మయమపచ్చిన ప్రభావ ఆ రీతి మేము ఉండాలా మా జీవిత కాలం నేను మయమపరచాలా మీ క్రియలు మేము తెలియజేయాలా ప్రభావ ధైర్యంగా మేము ప్రకటించాలా అలాంటి బిడలుగా మమ్మల్ని ప్రాదిష్టమైన గొప్ప దేవ నా తన రాబోయే దినాలు ఎంతో భయంకరమైన కాలంలో ప్రభావ ఎన్నో వైరస్లు రాబోతున్న ప్రభ కొన్ని అనేక పరియాలించి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ రకరకాలమైన రోగాలు వస్తాయి అని కానీ మర్చిపోయారు ఈ క్రైస్తవ సంఘం ఎంతో మంది ప్రభా కానీ ప్రభా మీరు మాకు ప్రత్యక్షణం మాకు జ్ఞాపకం చేస్తున్నారు వాటి నుంచి ఎట్లా బయటపడాలో కూడా ప్రభా మీరు మార్గాలు చూపించినారు ప్రభా నీకు వందాలిసయ నా దేవ నా ప్రభాన తండ్రి ఎంతో వచ్చినా కానీ ప్రభావ మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభావ మీకు చెంగుని మమ్మల్ని ముడేసుకున్నారు మీకు ప్రొటెక్షన్ మాకు అనుగ్రించినారు ప్రభావ గోచీణమైన ప్రాంతంలో మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభ నైనా మీ రక్తం మా మీద ఉంది ప్రభావ నా తని నీకు వందాలు స ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ప్రభావ మాలో ఎలాంటి అవిశ్వాసం లేదు ప్రభావ ఎలాంటి అనుమానం లేదు ప్రభావ సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ప్రభావ మీ చెుని మేము ముడేవేయడం అని ధైర్యంగా ప్రభావ మీరు చేసిన కార్యాలు మేము ప్రకటించాలి అనేకలకు ప్రభావ వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపచమని ప్రాదిష్టం నేను నా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ్వా పత్తి బిడ్డకి స్వస్థ పచ్చమని ప్రాదిష్టం వెంటిలేటర్స్ ప్రభ ఆక్సిజన్ లేక ఎంతో మంది బాధపడుతున్నారని ఆయన నా ప్రభావ మీ జీవ వాయువుతో నింపని ప్రభావ మీ జీవంతో నింపని ప్రతి బిడని ఈ ఉదయకాల మధ్యకాల సమయంలో ప్రభావ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో కొట్టిమిట్లాడుతున్న వాళ్ళందరికీ సంపూర్వణ స్వస్థత కలుగును కాక ఏసు క్రీస్తు పరిశుద్ధం ప్రతి హాస్పిటల్స్ ఎంపీ అవును కాక ఏసు క్రీస్తు పరిశుద్ధం నామూన అలలుయా మీరు గొప్ప కార్యాలు జరిగించి మన ప్రార్థిష్టం ఆయన నాయన ఏసైనా తండ్రి నీకు వందా ప్రభావ కేఎం గ్రూప్ ప్రతి బ్రదర్స్ ని దీవించి ఆశ్వించాను నూతనంగా అభిషేకించాను ప్రభావ ప్రతి చోట మీకు శాసన పెట్టుకొని ప్రతి బ్రదర్స్ ఇస్తారు చుట్టూ పుట్టు చుట్టూ పిల్లల చుట్టూ మీకు కంచి వేయండి ప్రవా మీరే కాచి కాపాడండి మీ ప్రొటెక్షన్ మీ అగ్ని కంచి మేమని ప్రాదిష్టమైనా గొప్ప దేవ మీ సత్యం గ్రహించి ధైర్యంగా ప్రకటించాలా మాకు వేసే ప్రతి ప్రశ్నలకు జవాబు ఇవ్వాలా ప్రవా అయినా మరోసారి ఆ విషయం మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు రాబోయే దినాలు వేస్తారు ప్రశ్నలు ప్రభావా పోతుంది ప్రవా నా తను ఈసూ ప్రవ తోడేలు మధ్యకు ప్రవ మా సేవ రీతిగా ఉంది కానీ మేము భయపడం ప్రవా ఓ దేవాసు ప్రవా తోడేలు ప్రవా ఎంతో బదిరించినగా మేము భయపడం ప్రభావ ఎందుకంటే సింహాన్ని ఓ ప్రభావ ప్రవ దావిది చీల్చి వేసినట్టు ప్రభావ మృగాలను చీల్చివేసి ఆ గొర్రె పిల్లలను కాపాడినట్టు ప్రవ్వాసూ ప్రభ ఎంతో మంది ప్రభావ మృగాల మధ్యలో పడు పట్టుకుని ఉన్నారు ప్రభావ అనేకులు వాటి మేము వాళ్ళకు విడుదల కల్పించాలి వాటి నుంచి ఓ ప్రభ మేము మీ సంధికి వాళ్ళు నడిపించాలంటే గొప్ప సేవ మీరు మాకు ఇచ్చినారు ప్రభావ ఎంతో ప్రయాసంతో పడింది బహుశ్రమతో కూడింది ప్రవ్వా అది ఇరుకు మార్గం అని చూపించినారు ఆ ప్రయాసాలు మేము అందరం పోవాలా ప్రభావ మేము తరబీతి బంధం ఇంకా బలపడాలా ఇంకెంతకాలం నిర్లక్ష్యంగా జీవించిన కాలం చాలు ప్రభావ ఇక్కడి నుంచైనా ప్రభా సంపూర్ణంగా మీ ముందుకు సాగిపోయి బిడలుగా తయారు చేయమని నిర్లక్ష్యమైన జీవితాన్ని కొట్టివేయండి ఓ ప్రభ ఆసక్తి కలిగి ప్రవ బహు విశేషమైన ఓ ప్రభ సంతోషంతోనే ప్రభావ మీ అందరు ఆనందించాలా నడిచి మీ వెళ్ళిపోవాలా ప్రభా చేయండి ప్రభావ ఆ రీతిగా ప్రవా కళ్యాణ తాకి స్వస్థపరిచేడానికి నీకు వందాలి ప్రభావ మీ కృపతో బిడని ఎంతగానో బలపరిచే విధానం బట్టి నీకు వందాలి ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న ప్రభావ అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రభా నీకు వందాలి సయా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ప్రవ ఓ ప్రవా నా తన్ని అసాధ్యమైనది సాధ్యంగా మార్చి గొప్ప దేవుడు ప్రభా నీకు వందాలని నా ప్రవ తన కుటుంబం చేసిన మేలుకై నీకు వందాలని స్వస్థతకరికై నీకు వంద ప్రభ ఇంకా ఎంతో మంది ప్రభ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తాం దేవా ఓ దేవా ముగ్గురు ప్రవ తను వాళ్ళు కొడుకు కూతురు మీరు తాకండి ప్రభావ స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యంగా ఇచ్చండి ఆ వైరస్ మీరు గద్దించండి ప్రభావ నా తను మీరే స్వస్థపచ్చమని ప్రార్థిష్టం నైనా కలువరిసీలో మీరు పొందిన గాయాలలో స్వస్థత ఆ కుటుంబాన్ని సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం నాయన ఏజు పరిశుద్ధ నాము నా హలలియ నా ప్రభావ ఇంకో ప్రభావ ప్రవీణ్ తాకండి ప్రభావ స్వస్థపచ్చిన ప్రభ మీరు బలపరచండి రూతి సిస్తర్ ప్రభావ నా తండ్రి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకో కుటుంబం మీరు బలపచ్చండి స్వస్థపచ్చి ఆ ఇంటెక్షన్ కొట్టివేను ప్రభ హీలింగ్ అనుగ్రించని స్వస్థపచ్చని ప్రభావ నా తని సూపరాజు బేర్ని తాకి స్వస్థపచ్చని నీకు వందాలు ఇసు ప్రభావ నా దేవ ఇసు ప్రభ నా ప్రవీణ్ బైర్ని తాకి స్వస్థత ఇచ్చిన నీకు నీకు ఓ ప్రభ విజయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభావ నా దేవ నా ప్రభావ నిర్శిస్తారు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బంధువులు ఇంకా ఎంతమంది తినాలి రక్షణ పొందాలా మీ సాక్షిగా జీవించాలా ఓ ప్రభా కృతజ్ఞతగా ప్రభ విశేషమైన సేవ చేయాలా మీ నీతి సత్యాన్ని మీ క్రియలు మీ చేసిన అద్భుత ధైర్యంగా ప్రకటించిన మనుషులకు ప్రభావ అనేకులు కనువిప్పు కలగాల వ్రంత గ్రహించి మీరు తిరిగి బిడలుగా తయారు ఆ ఒక్కడు రీతిగా ప్రభ ధైర్యంగా నేను శుతించండు ఓ ప్ర ఆ రీతి అయిన ప్రభావ స్వస్థత పొందిన ఒక్కరు ప్రభ ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాల దేవుడి స్వస్థ పరిచిన ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ అంటే గొప్ప కార్యాలు మీరు జరిగించి మన ప్రాదిష్టమైన నా ప్రభావ నా దేవా నీకు వందాలిసాయా ఓ ప్రభావ మీరు అక్కడ తొలిగింది ప్రభా మీరు సిద్ధపడాలి మీరు సిద్ధపచ్చాలా ప్రభావ నా దేవ నా ప్రభ ఇంకా ఎంతో మంది ప్రభ ప్రియులు ఎంతమంది ఓ ఉన్నారో ప్రభులు మీరు తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి గ్రూప్ లో ఎన్నో వస్తున్నాయి ప్రభు ఎంతో బాగలేని వాళ్ళు శ్రీధర్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభ ఆయన గణేష్ రమేష్ ప్రభావ ఓ దేవ ఈసు ప్రభా ఇంకా ఎంతోమంది ఇన్ఫెక్ట్ అయినారు ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి ప్రభావ ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్న దేవా కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఆ బిడ్డల చుట్టూ మీకు కంచి పెడి వింటూ సింటూ మింటూ ఓ ప్రభావ నలుగురు ఒక బిడ్డలు రాజ్యాన్ని మీరు తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభ ఆ కలవరిశిలో మీరు పొందిన గాయలలో స్వస్థతంది ప్రభావ కుటుంబం సంపూర్ణమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం నైనా ఏసు క్రీస్తు పరిశుధనామన ప్రభావ మీరు హీలింగ్ అనుగ్రహరించి మన ప్రాదిష్టం అయినా శివాసిస్తారు ఓ బాను కొడుకు మీరు తాకండి నా తాకండి ప్రభ మీరు స్వస్థపచ్చని ప్రభావ నా దేవాన్ని వేస్తే ప్రభావ మీ కనికరం చూపించండి మీ కృప చూపించండి మరొక అవకాశం బిడకు అనుగ్రించండి ప్రభావ మీ వైపు తిరుగులాగానే సహాయపడి మన ప్రాదిష్టం పత్తి బిడ మీ వైపు ఆకర్షించుకోండి ప్రభావ నా తండ్రి నా దేవాన్ని మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతారు ప్రభావ నైనా ప్రభా యొక్క ఆత్మగా నశించబడే మీకు ఇష్టం లేదు ప్రభ మీరు ఎంతగా ఓ ప్రభావ వేధిస్తుంది ఎంతగా ప్రభావ మీరు ఎంతగానో మీ హృదయం ఎట్లుందో ప్రభావ మేము చూడగలుగుతున్నాం నేను ఎంతగా మీరు బాధపడుతున్నాను ఆయన ఎస్ ప్రభాన్ని నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నాను ప్రభ మీ జ్ఞానాన్ని తునికరిస్తుంది లోకం ప్రభావ కానీ ప్రభ మీ జ్ఞానాన్ని మేము వాళ్ళకి ప్రకటించాలా ప్రభావ బిడల్గా మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవానికి వందాలు ఇంకా ఎంతోమంది ప్రభావ నరత ప్రభు లో హాస్పిటల్స్ లో ఎంతో మంది బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభావ భయంతోనే ప్రభు మనుషులు పరిగెత్తున్నారు ఎటు పోవాలా ఎటు చేయాలా తెలియకుండాన్నారు ప్రభు అందరూ మీరు తాకి స్వస్థపరచండి వాక్యం ద్వారా మాట్లాడండి నీకు వందాలు ఓ దేవా దినవంతం మీ సాయం నడిపించండి మీ నూతనమైన కృప నూతన అభిషేకం దయచేసి ప్రార్థన వెళ్ళినప్పుడు మేము ప్రార్థించాలా ప్రవశించడం నిర్లక్ష్యం చేయొద్దు ప్రభావ పరిశుధాత్మను ఆర్పొద్దు ప్రవ ప్రతి దశలో ప్రభావ మేము అనేకులు మీ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి బిడలుగా తయారు చేయని ప్రభావ చంద్రశేఖర ముట్టడం ప్రభ అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చిన బలపరచండి ఓ ప్రక సత్యాలు మర్మాలు బయలపర్డు వేసుకు ప్రభ నన్ను మీరు బలపరచం అన్న చుట్టూ మీ కంచిన ప్రభావ నన్ను బలపర్చువా నేను సమస్తం చేయగలను ప్రభావ మీరు బలపర్చిన ప్రభావ ఎన్నో విషయాలు ప్రవాతని బ్రదర్ చేస్తున్నగా ప్రభావ అన్నకు మీరు తోడున్న ప్రతి దశలు మీరు తోడుగున్నారు ఓ ప్రభావ ఎన్నో కార్యాలు చేస్తున్నారు వేస్తూ ప్రభావత లోకం తెలియని వైగా ఎన్నో చేస్తున్నారు ప్రభావ ఏసు ప్రభావ మీ మైమకొరకు చేస్తున్నారు ప్రభావ నీకు వన్నాలి సహాయం మేము అన్ని సంపూర్ణంగా మేము నేర్చుకోవాలా వాటిని మేము పాటించాలా ప్రభావ నన్నుకు మేమందరం ప్రభావ మెలికిసేందుకు క్రమంలో ఉండాలా ఆరంభమైంది కనుక ప్రభ మీ సిద్ధపడి ఉండాలా అనేకలు మీ చెంత మీద నడిపించాలా ప్రభ అలాంటి తయారు చేసి మీ రాకూడకు మనందరినీ సిద్ధపరచుకునైనా రాబోయేది ఎంతో భయంకరంగా ఉంది ఈ శ్రమల కాలంలో ఈ శ్రమలో మేము పడిపోకుండా తొట్టెళ్ళకున్న ప్రభావ నీతి సత్యాన్ని ప్రభావ మేము ధైర్యంగా ప్రకటించాలి మీకు సంపూర్ణ నిలబడాలి ప్రభావ ఈ శ్రమలో ఎవరు కూడా తొట్టి వెళ్ళకున్నా భయపడకున్న జడీకున్న ప్రభావ సంపూర్ణంగా మీద ఆనందిస్తూ ముందుకు వెళ్ళగా ఓ ప్రభావ మీరే మహిమను ఉందమని మీరు రాకూడకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించిన తండ్రి ఆమె సోదం మేష ప్రభా నా దీవానికి బ్రాహ్మ సాకుడు దీవానికి సుతం నా దీవానికి ఈ దినం ఇచ్చేవానికి వందలు నా ప్రభానికి వందలు ఏసో ప్రభా వాక్యందరూ మాటలు వాక్యం ఉదయంలో బలింపచేయండి అవునేశ్రభా నా దీవానికి సూతం మేం ఈ ఈ లోకంలో ఉండేసో ప్రభావ మేము ఆ సమర్యలేక లోకంలో ఉండేశ్వర్రభ కలవరిసభ పాపం శాపం రోగాలు భరించి అలాగే మనం నశించిపోతే వెతికించి రక్షించుకునే విశ్వప్రభ ఎందుకంటే కొత్తగతి చేస్తానికి రక్షించుకునే విశ్వప్రభ ముఖ్యమంత్రి దేశప్రభ మా ఉదయం ఘోరంగా పాపంగా ఉండేశ్వభ ఆ కలవరిసలో విశ్వప్రభ మీ రత్నంతో కలిగి అలాగే మనం శుద్ధించి మీరు కొనుక్కున్న విశ్వప్రభ అలాగే ప్రతి దిన ప్రభాన్ని కొత్తగతి చెల్లించాలని శుద్ధించాల నా దీవానికి శుద్ధం చేసాం అలాగే నా ప్రభానికి శోధం ఈ దినం ఎంతోమంది చూడలేకున్నాం ఏశప్రభ నా దేవానికి శుతం మాకు సజ్జుడు దేవానికి శుతం అలలియా స్వత్సపరిచి అనేక మంది జీతంలో కార్యం చేస్తుంది యేశప్రభానికి పొందాలి అలలియా ఇద్దరు జ్ఞాపకం చేసుకున్న యేశప్రభ నా దేవానికి శుతం అలలియా నా దేవాక్యం మీద మాట్లాడే యేశప్రభ నా దేవానికి సుతం అలలియ నాద్య మనత ఏశప్రభా సరి లోకం స్వార్త చెప్పాలా యేశ్వ్రభ ఇంకా బాగా ప్రేలా ఉండాలా కళ్ళు ప్రార్థించాలా మీరే మాకు సహాయం చేయండి అలలిగ నా దీవానికి మాకుండా కాపరి మీరే అలలియ నా దీవానికి శోతం చేసాం అలలియా మా దేశం ప్రజలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభానికి పొందాలి యశ్వ్రభ ప్రతి బిడ్డని ముట్టని తాకండి స్వస్సపరచండి అలలియా హాస్పిటల్ మంది ఉన్నారు వాళ్ళ స్వస్సపరచండి ప్రతి హాస్పిటల్ మండి ప్రభ అలలి కాక నా దీవానికి ప్రతి ఒకరు ముట్టి స్వసపరచండి అలలియా నా దేవ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి ఆత్మరక్షణ తెచ్చేయండి నా దీవానికి శోతం యేసు ప్రభా నా దేవ ప్రతి గుంబం రక్షణ పొందాలా నా ప్రభానికి శ్రోతం చేస్తాం ఎంతమందికి హారం లేదు హారం దను వాళ్ళు రక్షణ తెచ్చని నా దేవా ఎవరి ఎంతో ఉన్నారు ప్రభా ఎంతో కుటుంబంలో ప్రభా హల మనగండం తగింది వాళ్ళ ప్రభా బాధతో ఉన్నారు వాకుటం మీ చేసుకొని వాళ్ళవి ఆదరించండి పోషించండి వాళ్ళవి రక్షణ తెచ్చని వాళ్ళ పాపకు క్షమించండి వాళ్ళవి రక్షణ తెచ్చని డాక్టర్తో మీరు మాట్లాడే జ్ఞానం కఠిన తొలగించండి సుప్రభ వాళ్ళు మారాలా రక్షణ పొందాలా నీ సేవ చేయాలా డాక్టర్ల మెడిసిన్ అమ్ముతున్నారు వాళ్ళతో మీరు మాట్లాడే స్వప్రభా వాళ్ళు నిజం ఖరిగించండి నా ప్రభావానికి శోతం చేసాను వాళ్ళు కనకరి వాళ్ళ కనకరం పెట్టండి ఆ మెడిసిన్ బి ఈసీ దొరకాలా అలాది అమ్మతని సిలిండర్ బ్యాడ్లు అన్ని ఈజీ దొరకాలా విశ్వప్రభ మీరు సహాయం చేయండి ఈ లోకంలో సహాయం చేసే దేవుడు ఇవ్వలేశ్వభ మీరే రక్షకు మీరు సహాయం చేయండి అందరి రక్షణ తెచ్చండి నాదీవానికి శోతం మా ప్రియులకు ప్రభా అలలియా వైరస్ వచ్చింది వాళ్ళి జాపంకం చేసి వాళ్ళ రత్సం కలిగించండి వాళ్ళవి స్వచ్ఛపరిచిం పరిశుధాకండి జ్ఞానం తెచ్చండి అలలియా పతి కుటుంబం ప్రభా నీ మీద ఆదాన్ని ఉండాలా నీ యొక్క సత్యంలో రావాలా రక్షణ పొందాలా ఏసు ప్రభ నా దీవానికి శోతం చేశాను ఏసు ప్రభా సర్వస్వతం చేసి నా ప్రభానికి శోతం చేశాను ఏసప ప్రభా నా దేవానికి తాకి అలలియా నాదీవానికి శోతం చేశాను అలలియ అమ్మలను నా దీవానికి శోతం యశ్వప్రభ నాది ఇవ్వ మనతని ఆ శిష్యులకు వైరస్ తాకింద స్వచ్ఛపరిచి హీల్ చేయండి అలలియా నాదివాణి శాతం చేస్తాం నాది ఇవ్వ మన తని మెరిసి కుటుంబం ఉంటుంది నాదివాని సొతం వాళ్ళబీ కుటుంబం విడుదల ఇచ్చని నా ప్రభానికి వందని ఈశ్వ్రభ మన తని బాను కుటుంబం జ్ఞాపకం చేసుకొని శివ బాను మనకు ఆ కొడుకు ఇచ్చి స్వస్థపరిచి ఆరోగ్యం తెచ్చని ఆ కుటుంబం స్వచ్ఛపరిచి వామిలీ చుట్టూ కనిచేయండిశ్వప్రభ నీ ఆత్మీద తెలివండి వాల్వి ప్రభ నిన్ను గనమరిచే సాధించని సేవ చేసే సాధించని జ్ఞాపం చేసుకొని హాస్పిటల్ డిచార్జ్ చేసిన విశ్వ ప్రభానికి శోతం ఆయన ముట్టి నీ బలాన్ని శక్తి స్వస్సపరిచి తెసి నీ సేవ చేయాలి సాయం చేయని తల బాల పిల్లలు కనిచేయండి మెల్సన్ మన తని వింటూ బి జ్ఞానం దీ సేవ చేయాలా స్వస్సపరిచి మోద ముట్టి స్వస్వ జ్ఞానం తెచ్చని పాపం నుంచి విడుదల ఆత్మరత్య రక్షణ పొందాలా కాంతి రక్షణ పొందాలా జ్ఞానం దచ్చని నాదివానికి శోతం చేసాం మన నీళ్ళు నిధులించి కనుక వాళ్ళ భర్తను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం తెచ్చని అలాగే ఓదార్చండి తొలగి ఉల్లాస వస్త్రం దిల్ల దుఃఖం తొలగి ఉల్లాస వస్త్రం దని తల్లిదండ్రులు లోటు తీసే దేవుడు కాయిస్తాం ప్రభా దివా తల్లి లోటు మీరు తీర్చండి ఆ పిల్లల ఆదరణ కర్త జ్ఞానం తెచ్చని ఆదరించి నా దీవానికి శోతం ఆ సంఘం అంతా సరస్వతం రావాలా ఆ సంఘం పరిశుద్ధాత్మకుడు ఆత్మ తెలివండి నా దీవానికి శోతం చేస్తాం నా ఎన్నో కుటుంబం ప్రభా హియ నా దీవానికి శుతం మన తన పతి కుటుంబం ఆదరించి స్వస్వపతిని మార్గంలో నడిపించండి అలానే మా కేపనం చేసుకొని పతి కుటుంబం అంగుకరించని పరిశుధాత్మ నూతన అభిషేకం దని అన్ని సేవ చేయాలా ఈశ్వదాన్ని ఈశ్వర్ అందరు పిల్లలు చిన్న కుటుంబ నుంచి పేదవి సేవ అలాగే మీరు అలాగా ప్రభ ఆత్మతో బలం తీ వాళ్ళ నిండి గొర పాతగా తయారు చేయనిస్తారు ప్రభా నా దీవానికి శోతం చేశాం అన్న మంటను తాకండి నూతన బలం నూతన శక్దాచి ఇంకా అనేక శ్వాసాలు చూపించండి అనేక సేవ చేసి సాయం నా దీవాన్ని శృతం అన్న ఫ్యామిలీ చుట్టూ గంగగంచండి వాళ్ళవి ఆదానించి బలపరిచిపరిచి అన్న కుటుంబం ఎంతోమంది వాళ్ళవి మంటని తాకండి అక్కడికి అన్నని బావుని వాళ్ళు ముట్టి శ్వాసపరిచి వాళ్ళవి సరస్వతం సహాయండి నా దీవానికి శోతం ఆ ప్రకారంగా గొప్ప దీవాన్నిస్తుతం చక్రబతి సాకని ఉంటని వాళ్ళ కుటుంబంలో బ్యాలెన్స్ వచ్చిందంటే వాళ్ళ మీ స్వస్సపరిచింది ఆరోగ్యం దయచండి వాళ్ళ డాడీ అందరి ప్రభ అలాగా హీలించండి స్వస్థపచ్చి ఆ కుటుంబం మీ సేవ చేయాలా అందరి సేవ చేయాలా అలాదిగా కేటుంబం ఎంతో మంది ఉందరూ ఫ్యామిలీ అగ్నికరించని వెలిసి కాపని అలాదిగా ఈ సత్యాన్ని చూపిస్తున్న ప్రభ రాబోయో ఇదిలో ఇంకా భయంకరని సిద్ధపడాలా మీరే మాకు నేర్పించి రాజవామి జ్ఞానం తెలిపి ఇంకా సరస్వత నడిపించి పది ఆటకాలు తొలగించమని మీరు అక్కడ సిద్ధపచ్చుకమనిస్తున్న ప్రసమే స్తోత్రం రజా పరిశుద్ధుల గొప్పదేవ తండ్రి ఏసు ప్రభా వాక్యం మీరు మాట్లాడేరు నైనా ఏసు ప్రభా పది మందిలో ప్రభా నైనా ఏసు ప్రభ ఒక వ్యక్తి ప్రభా మళ్ళీ తిరిగి వచ్చి కృతజ్ఞత స్థూత్ర చెల్లించేడు సుప్రభ దేవా లోకం ఈ విధంగానే తయారైంది సుప్రభ దేవానికి ఇంతకుముందు అనేక విధేయత కలిగి లేరేసు ప్రభా తండ్రి నైనా ప్రభావ మా లోకాన్ని ప్రభావం ముట్టండి తాకండి మా దేశాన్ని ముట్టండి తాకండి నేనా ఈ వైరస్ చేత అనేక మంది ప్రభా ఎసూ ప్రభా అనేక కుటుంబాలలో బాధలు వేదనలు కన్నీర్లు ఉన్నాయి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు తాకండి స్వస్థపరచండి హీల్ చేయండి ప్రభావానికి ఎంత వందైనా సెలువలో ప్రభావ మీరు అందరి కోసం మీ యొక్క రక్తానికి అర్చిన రేసు మీ ప్రాణాన్ని తక్రయనంగా అర్పించిన రేసు ప్రభా కేవలం మీ ప్రేమ ఎసే ప్రభావం మా మీద ఈ లోకం మీద యొక్క మనుషుల మీద మీకున్న ప్రేమ ఇస్తూ ప్రభావ ప్రేమని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నేను కరణించండి ప్రభా కృపను చూపించండి ప్రభావ ఈ యొక్క వైరస్ బాధితులు ప్రభావ అనేక మంది మా బ్రదర్స్ సిస్టర్స్ అనేక మంది ఉన్నారు ఎస్ మనకు తెలిసిన అనేక మంది ఉన్నారు ఎస్ వాళ్ళ బాధలు వేదనలు చూడలేకపోతున్నాం తండ్రి నేను మీరు కరణించండి తండ్రి దావి కుమారడం మమ్మల్ని అందరినీ కరణించేస్తాయా దేవా మీరు స్వస్థపరచని హీల్ చేయండి తండ్రి నైనా ఈ యొక్క వైరస్ ని మీరు కద్ించండి ప్రభావ కుటుంబం అంతా కూడా ప్రభావం లాగా సహాయం చేయండి ప్రభావ ఈ క్షణం పాపలు ఒప్పుకోవాలా ఇస్తే తప్పులను ఒప్పుకోవాలా దేవా వాళ్ళ లోపల పశ్చాత్తాపం అనేది పుట్టించండి వేసాయా దేవా నీకు ఎంతో బంధనాలు వాళ్ళు నీ విశ్వాసం పెట్టుకొని వేసే ప్రభావ దేవాన్ని స్థుతించాలా గణపరచాలా దేవా ఏసాయా నువ్వు కార్యం జరిగించండి మీరు ముట్టండి సంపూర్ణంగా హీల్చేయండి దేవానికి ఎంతో వంధనం వాళ్ళ విశ్వాసాన్ని మీరు బలపరచండి వేసే ప్రభావ దేవానికి ఎంతో వంధనాలైనా ప్రభావం గొప్ప సాక్ష్యం విన్న ఎస్ ప్రభావ ఈ సాక్ష్యం అనేక జీవితాలలో ఫలించాలా దేవా గొప్ప వాక్యం కూడా మీరు మాట్లాడిన వాక్యం కూడా ప్రభా ఏసీ ప్రభావ ప్రతి ఒక్కరు లైఫ్ లో ప్రభావ తన మీరు కార్యం జరిగి ప్రభావ తనని నీరు కట్టి మీరు ఫలింపుదాయి క్షణ ప్రభావ దేవ అనేక మంది రోదంలో ప్రభావ తండ్రి అనేక తల్లిదండ్రులు బిడ్డలు కోల్పోయినారు బిడ్డలు ప్రభావ తల్లిదండ్రులు కోల్పోయినారు ఎసేవా నీకెంతో వందనాలైనా ప్రభావ ఎస్ ప్రభావం వాళ్ళందరినీ మీరు సురక్షత పెట్టినాం నీకు వందనాలైనా మేము ప్రార్థన చేస్తుంటే ప్రభావ మీరు కార్యాలు కూడా చేస్తున్నారు ఎస్సే ప్రభావ మేము నమ్ముతున్నాం ఎస్ ప్రభావ మీ సాక్ష్యం వింటడం ఎసే ప్రభావ దేవా ప్రార్థన చేస్తుడు మా ఓన్ తెస్తే ప్రభావ కార్యం తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి మీ కోపాన్ని చల్లార్చుకోండి మీ ప్రేమను చూపించండి మా దేశాన్ని కరణించండి దేశంలో ప్రతి ఒక్క వ్యక్తిని మేము ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరిచి ఈ యొక్క వైరస్ వచ్చే విడుదల మీరు దయచేయండి దేవానికి ఎంతో వందన ప్రతి వ్యక్తికి ఆత్మరక్షణ మీరు దయచేయండి మీ కుప్పలో భద్రపరచుకోండి ప్రభావ లాక్డౌన్ కారణంగా అనేకలో జీవనోపాధి కోల్పోయినారుభా వాళ్ళకందరికీ కావాల్సిన ఆహారం దయచండి కావాల్సిన ప్రభావ మీరు దయచండి ఎస్స దేవానికి ఎంతో వందనాలైనా ప్రభు వాళ్ళందరికీ ఉన్న ఆర్థిక ఆర్థిక ప్రభావ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు క్లియర్ చేయండి ఎస్ఐ దేవానికి ఎంతో వందనాలైనా ప్రభావ వాళ్ళందరి ముట్టి స్వస్థపరిచేవా ఈ నామానికి మధ్య కను సమించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందరవుతుంది అయ్యా గ్రూప్ లో నొప్పి మీద దీవించండి ఆయన ఆశ్రవదించి ముట్టి కనకరించండి అయ్యాన్ని కరకల కింద ఏమైనా కాపాడుతున్న విధానం బట్టి నీకు వంద నా చదిసినా చదువుతాండి అయ్యా ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ తోటి బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవెనించండి ఆశీర్దించి ముట్టి కనకరించండి జరుగుతుంది అయ్యా మరణ పడకలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనైతే జరుగుతుంది అయ్యా గొప్ప దేవుడు ఏసేయాల నీకు వంద నచ్చినా జరుగుతుంది అయ్యా ఏ నీకు ఇష్టం మీద ఏదైనా జరుగుతుంది ఏ బిడ్డ బాధలు ఉండడం నీకు ఇష్టం మీద ఏదైనా జరుగుతుంది అయ్యా కోసం కన్నీలు విడిచ గొప్ప ఉన్న ఏసాయని వంద నా చదిన దొరుకుతాండి అయమ నీ తా తిరగడం నీకు రూపంలో కనకరించండి జరుగుతుంది అయ్యా మేము పరిశుద్ధంగా ఉండాలని కృపణ కనుక ఉండడం జరుగుతుంది అయ్యాన్ని యొక్క ఆజ్ఞలు అయ్యా ఉండాలని కృపణ కనుక ముందు దయచండి అయా ఉన్నయన వందన చెల్లిసిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి విధానం బట్టి నీకు వందనా చెల్లించిన చదువుతుంది అయ్యా మేము కృతజ్ఞత కలిగి ఉండేలా అని కృపణ దయచేయండి అయా మాకు చేసిన అయ్యా మేము దాన్ని తలపోసుకుంటే అయ్యా ఇంకా జీవించాలని కృపణ కనుక దయచేయండి అయా గొప్ప దేవుడు ఏసేయాల నీకు వందనా చెల్లించిన చదువుతుంది అయ్యా ప్రత్యేక బిడ్డ జీవించి ఆస్వాదించమని స్తోత్రం ప్రభా పరిశుద్ర వేసాయా మీకు వదనాలు వేసాయా గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఈ ఉదయ కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ఈ యొక్క తిరుమల మధ్యాహ్న కాలంలో మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే మాకు శాఖలు గుండి ఇంతవరకు నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మరి విశేషంగా అనేక మంది జీవితాలలో మీరు చేస్తున్న అద్భుత కరలను బట్టి మీకు ఎంతో వదనాలైనా వైరస్ బారిన పడిన వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇది మనుషులకు అసాధ్యమే డాక్టర్లకు అసాధ్యమే కానీ మీకు సమస్తం సాధ్యం ప్రభా సొంత తలపుల మీద మేము ఉపయోగ ఆధారపడకుండా ప్రభా మీ మీద మేము ఆధారపడుతున్నాం మీరు అనుగ్రహించే మార్గం మీద మేము ఆధారపడుతున్నాం నేనే మార్గము సత్యము జీవం మీరు అన్నారు ప్రభావ మీ ద్వారా తప్ప ఎవరును తండ్రి ఇద్దకు రానీరు అన్నయ్య దాన్ని బట్టి మీకు మొన్నాడు కాబట్టి మీ సన్నిధికి మీ చెంతకు వచ్చినాం ప్రభా మీరు ఎవరిని కూడా తోసికొచ్చారని మాకు తెలిసినైనా అందుకే ప్రభావ ప్రత్యేక మీరు స్వస్థ పర్సనల్కి మీకు అన్నారు మా దేశం మీద మీకు కనికరం చూపించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం మీ ఉగ్రత్తం చెల్లార్చుకోమని ప్రార్థిస్తున్నాం వైరస్ ని గద్దించండి ప్రతి చీకటి దురాత్మక శక్తులను గద్దించండి బ్లాక్ ఫంగస్ ని కద్దిస్తున్నాం ఏ శుక్రిస్తున్నాం విడిచిపెట్టి మా దేశాన్ని ఆజ్ఞాపిస్తున్నాం ఓ ప్రభావ మీరే మహిమలు ఉందండి మీ కొరకు నిలబెట్టుకోండి మరోసారి మనుషులందరూ మీ చత్రు ఆకర్షించబడేలాగా చేపడండి ఒక ఉద్యమంతో మా దేశాన్ని ఉద్యమింపజేయమని ప్రార్థిస్తున్నాం చర్చకి ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రాభ ఉజృంభించి మీ యొక్క సేవ చేయాలా ప్రాభ అటువంటి సేవకులను లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం అందరి సేవకులు నిరుత్సాహంలో ఉంటుండగా తండ్రి మీరే వాళ్ళకు ఉత్సాహం దండి మీ యొక్క నూతనమైన అభిషేకం దయచేసి ఉజ్జీవింపజేయండి గొప్ప సాక్ష్య నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం జీవనస్తులను ఆశ్రయించండి వాళ్ళ వాళ్ళ జీవితాలను ఆశ్రయించి వాళ్ళ గొప్ప సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం చిన్నపిల్లలను కాపాడమని ప్రార్థిస్తున్నాం మనుషులకి తన్మలి థర్డ్ వేవ్ చిన్న పిల్లల్ని అటాక్ చేశానంటారు కానీ ప్రభావ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం మనుషుల మాట మేము ఆరపడతలేమన్నా మేము మేమే ఆరపడుతున్నాం మీరు మాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మీకు వదనాలి ప్రభావ ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి మీకు ఆక్రమాత్మక వలసి పరుచుకొని మీరేమేమో ఉందామని ఏసుక్రీస్తు నానో ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ ఏసే కృపామాయడం మీకు వందనాలు ప్రభా యేసు క్రీస్తు నామం బట్టి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో మీరు కట్టి ఫలింపు దైచండిని మీరు బంధించండి ప్రభా మహిమన్నత దేవ కృపామాయడా సర్వశక్తిమంతుడా జీవం దేవా జీవాధిపతి మీకు వందనాలు ప్రభ వైరస్ బారణ పడిన బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభ విడుదల మీరు కల్పించండి ప్రభ స్వస్థత పొందిన ప్రతి బిడ్డ ఏసు క్రీస్తు రక్షణ పొందాల ప్రభ మీరే ఆత్మకార్యం జరిగించండి ప్రభా ఈ అంత్యకాలంలో ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ యొక్క ఆత్మను కుమరించి మీ యొక్క ఆత్మచేత వివేచం కలిగి ప్రభా ముందుకు నడిపింపబడాల ప్రభా ఎవరైతే ప్రభా మీ నామం వాళ్ళ జీవితాలను సమర్పించుకోరో ప్రభ వాళ్ళు చేసే సేవని మీరు బ్లెస్ చేయండి ప్రభా వాళ్ళకి అనుదిన ఆహారాన్ని మీరు దయచండి ఇంకా ప్రభావ మీ యొక్క ఆత్మచేత శక్తి చేత బలం చేత వాళ్ళని ముందుకు నడిపించండి ప్రభ విజృంభించి వాళ్ళ సేవ చేయాలా ప్రభా ఎటువంటి భయం పడడానికి వీలేదు ప్రార్థనలు సన్నగిళ్ళడానికి వీలేదు ప్రభా విశ్వాసం సన్నగిలడానికి వీలేదు ప్రభా మీ శక్తి చేత మీ యొక్క బలం చేత వాన్ని నింపండి ప్రభా ముందుకు నడిపించండి ప్రభా జీలంగల దేవా మా ప్రియులను మీరు ముట్టండి స్వస్థపరచండి స్నేహితులని బంధువులను ప్రభా విడుదల కల్పించండి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా ఈ సమయం ప్రభా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకోవాలా ప్రభ ఇదే టైం రాచ మీరు దర్శించి ప్రేరేపించి దేవా మీరు ఆకర్షించుకోండి ప్రభా మీ కృపలో మీకు అనికరంలో దేవా మీ నామం మహిమార్థమై ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకొని ముందుకు నడవాలా ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి దేవా మా కొండ మా కోట మా దాగు చోటు మీరేసే ప్రభా వేసేయా మీకెంతో వేలది వందనాలు ప్రభా మనుషులను ఆశ్రయించట కంటే యహోవని ఆశ్రయించటం మేలు అన్నారు మీ దగ్గరనే మేలుంది ప్రభా అది ప్రతి ఒక్కరూ తెలుసుకొని దేవా వాళ్ళ జీవితాలను మీ వైపు సమర్పించుకొని వాళ్ళు మేలు పొందేలాగునా మీ కృపలో మీ యొక్క కనికరంలో కృప జూయించమని కృపా దేవా నీకేమైనా స్తోత్రాలు దేవాయస్మరువాంటి వాక్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవామ ప్రభావ ప్రతి ఒక్క క్రిష్ణును గద్దించి దేవాయస్మర మండ ప్రతి ఒక్క మేలు మాకు బట్టి వందన స్తోత్రాలు దేవా మధ్యాహ్న సమయంలో దేవాయస్మరు మీకు దేవాయస్మరువా ప్రతి ఒక్క మేము దయచేస్తుందని బట్టి వందాల దేవా పూర్ణ హృదంతో పూర్ణా ఆత్మతో పూర్ణ మనసుతో దేవాయసం మా ప్రభా మేము నిన్ను సేవించే విధంగా మాకు దయచేస్తున్నా బట్టి స్తోత్రం మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో దేవాయశ్రం మీరే తోడని సాయం చేస్తున్నదాన్ని బట్టి వందనాలు దేవా దేవాయశ్ర ప్రతి ఒక్క బిడ్డ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి మా ప్రభావ కృదయాశులు చెప్పాలి ప్రతి ఒక్క విషయంలో నీకు సాక్ష్యం చెప్పి చెప్పే భాగ్యం దయచేయండి మా ప్రభావ దేవాయస్మ ప్రభావ ఈరోజు కోవిడ్ తోటి దేవాయస్మ మరణిస్తుంది మా ప్రభావ ఎంతమందికి దేవ ఈ వైరస్ ఉన్న దేవాయస్మ ప్రతి ఒక్క బిడ్డకి ఆజ్ఞాపిస్తుంది మా ప్రభావ ఏ స్నామంలో ప్రతి ఒక్కరికి తీసివేయండి మా ప్రభావ మీరే సాయం ప్రతి ఒక్కరు కూడా దాచే దేని ఆశ్రయించండి దేవా లేవనెత్తాడు మా లో ఎంతో ఇన్ఫెక్ట్ అయ్యారు మా ప్రభావ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ దేవాయస్సు ప్రతి ఒక్కరిని దేవాయస్సు వెంకన్న వాళ్ళ కూతుర్ని ప్రతి ఒక్కరిని దేవాయస్మాప్రభా ఇంకెంతమంది మా ప్రభావ పేరు దీవించండి మా ప్రతి ఒక్క బిడ్డకి వైరస్ తీసివేయండి మా ప్రభావ నీకు మెడైన దీవులు మధ్యలో దేవాయస్మా ప్రభావ మీరే సాయం చేయండి దేవా ప్రతి ఒక్కరికి దేవా స్వస్థత కలుగులాగిన సాయం చేయండి మా ప్రభా ఇంత మంచి ప్రేయర్స్ మేము చేస్తున్నాం మా ప్రభా నీ నీ ఆరాధన ఉండటం సాయం మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవా సాయం చేయండి మా ఉన్నారు మా ప్రభా దేవాయస్మా ప్రభావ ప్రతి ఒక్కరి ఆకలి తీర్చండి మా ప్రభా ఎంతో జాబ్స్ లేవు మా జాబ్స్ దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయసీమా ప్రభావ వారి క్వాలిఫికేషన్ ప్రకారం వారికి జాబ్స్ ఇవ్వండి మా ప్రభావ దేవాయస్మా ప్రభు ఎంతో మంది దేవాయస్మా ప్రభావ ప్రతి ఒక్కరి దేవాయస్మ ప్రభావ వారికి దేవా జాబ్స్ లేక అక్కడిక్కడ కుటుంబాడుతుంది మా ప్రభావ వారికి జాబ్స్ దయచేయండి మా ప్రభావ ఇంకా ఈ వల్ల దేవాయస్మా ప్రభు ఎంతో మందికి షెల్టర్ ఆహారం లేదు మా ప్రభావ వారికి అందరికి దయచేయండి మా ప్రభావ మీరే ప్రతి ఒక్కరికి జాబ్ దాచండి మా ప్రభావ ఇంకా దేవాయస్మర ఫైనాన్షియల్ గా దేవాయస్మ ఎకనామీ పడిపోయింది మా ప్రభావ ప్రతి ఒక్కరు దాన్ని లేవనెత్తాడు మా ప్రభావ రకమైన దీవును కుమ్మరించండి గవర్నమెంట్ పట్టించుకోవాలి మా ప్రభావా ప్రతి ఒక్కరికి పట్టించుకోవాలి మా ప్రభావ ప్రతి ఒక్కరికి ఎవరైతే కోవిడ్ వచ్చిందో ప్రతి ఒక్కరిని పట్టుకొని దేవాయస్మ ప్రతి ఒక్కరికి దేవాయసమపు ప్రభావా ఆక్సిజన్ ప్రతి ఒక్కటి వారికి దేవా ఎటువంటి సహకారం కావాలో దేవాయసం అప్పుడు గవర్నమెంట్ అందించడానికి సాయం చేయండి మా ప్రభావ మెడైన దేవుడిని కుమరించి దేవాయసీమ ఇది మొదలు కూడా దేవాయసీమాప్రభ మధ్యానంతరం మేము కలుసుకునేలా సాయం చేస్తారని త్వరగా రాబోతున్న నేస్ పెడే కొంచెం అమేన్ గొప్ప గొప్ప ప్రభావం పొందాలే ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలి తండ్రి గత వార మంతి మమ్మల్ని రెక్కల కింద మరి నేనేసే ఈ లాక్డౌన్ సమయంలో మనం కాపాడుతూ వస్తున్నందుకు నీ కృతజ్ఞతలు సుతులు స్తోత్రం ఈ దినం మాకు అనుగ్రహించినందుకు మా జీవితంలో నీకు వందనాల తండ్రి ప్రభా మేమందరం ఒక ఫ్యామిలీ మాదిరిగా కూడుకుని నేనేసే ప్రభా నీ ఒక ప్రార్థనలు దినే ప్రార్థన చేసుకుంటున్నాగా నేనేసే ప్రభా మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి మాకు ముందే చూపించినందుకు నీకు వందనలు తండ్రి ప్రభా బ్రదర్ బ్రదర్ ద్వారా ఎంతో మాకు నేర్పించినందుకు నీకు వందనల్ తండ్రి ప్రభా నే ప్రభా మరి వాక్యాలు ఎవరికి అందాలో వాళ్ళకి అందుతున్నాయి తండ్రి ప్రభా మాకు అందుతున్నందుకు నీకు వందనలు తండ్రి ప్రభా అంటే మేము స్పెషల్ గా ఉన్నాం తండ్రి నేనేసే ప్రభా మా ద్వారా ఇతరులకు అందటట్టు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి నైన్ఎస్ ప్రభా బ్రదర్ ఫ్యామిలీ దీవించి ఆశీవదించండి ప్రభా మరి ఎక్కువగా నేనేసే ప్రభ ఇతర పట్ల సాయం చేసేటట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి నేసే ప్రభా కేవలం ఈ గ్రూప్ స్టార్ట్ అయిందం ఒక మంచి పని కోసం నయన ప్రభా చాలా మంది స్వస్థత పడుతున్నారు తండ్రి ప్రభా మరి ఈ మధ్యకాలం వాక్యంలో నైన్ వేసే ప్రభా మందిలో ఒకరు వచ్చి నీకు కృతజ్ఞతలు సొత్తులు చెల్లించినారు ప్రభా గట్టిగా కేకలేసి నైనేసే ప్రభా మాకు మాకు నేర్పించేటప్పుడు నేనేసభ ఆ పది మందికి చెప్పేటప్పుడు ఆ పది మంది సుతించటకు గన ఘన గణవిత ఘనవిత జయజమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా సయానికి వందనాలి తండ్రి ప్రభా మరి మా పది మందిని సరిగా తీర్చిది సాయం తీసామని కోరుకుంటున్నాం తండ్రి నయనేస ప్రభా మేము ఎవరికి వాక్యం చెప్పినా తండ్రి ప్రభా చెప్పి నాయనేస ప్రభా నీ సన్నిధిలో తీసుకొచ్చాక సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి మరి రైతుల కుటుంబాల కోసం ప్రాధంతుస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళు కష్టపడి పంట పండిస్తున్నారు తండ్రి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేకుండా నేను ఎక్కడ వస్తువులు అక్కడనే నిలిచిపోయిన గవర్నమెంట్ వాళ్ళ పట్ల పట్టించుకోవాలి తండ్రి ఎంతో మంది గత ఆరు సంవత్సరాలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తండ్రి ఫైనాన్షియల్ ప్రభా నకిలీ విత్తనాల్లో ప్రభావిధంగా వాళ్ళు మోసపోయిన మోసపోయినారు తండ్రి ప్రభా వాళ్ళ కష్టపడి నేనేస్తే రైతు భూమిని నమ్ముకొని పండిస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎవరైతే నేనేస్తే ప్రభా ఈ కోవిడ్ ఈ తెగులకు బాధపడుతున్నారు ప్రభా వాళ్ళని వాళ్ళని త్వరగా కోరుకోమని నీ కృప మీరు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళని ముట్టి స్వస్థపడించండి ప్రభా వాళ్ళని హీల్ చేయం తండ్రి ప్రభా మీ చిన్న మాట చాలుతండి ప్రభా వాళ్ళందరూ స్వస్థత పడుతుంది తండ్రి అందరూ వచ్చి నీ కృతజ్ఞతలు చెప్పేటకు సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి అదేవిధంగా ఈ తెగులు కోలుకోక ముందుకే మళ్ళీ ఇంకొక తెగులు వచ్చిన తండ్రి ప్రభా బ్లాక్ ఫంగస్ నైనా సేప్రభ మరి అది నేనే సే ప్రభా ఏ గద్దిస్తున్నాం తండ్రి ప్రభ అది ఎవరికి నేను ముట్టుకోకుండా సాయం దచ్చాం ప్రభా మరి ముఖ్యంగా నేను సీయ ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళ ఇంట్లో ప్రభుత్వం చూపిస్తున్న తండ్రి ప్రభా మరి నేను సార్ మూడు వేలు కేసులు వచ్చినాయి తండ్రి ప్రభా దేశం అంతట్లో నేను ప్రభా మీరు సహాయం దచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా మా దేశం పట్ల పిటి చూపించాం తండ్రి ప్రభా ప్రేమ చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ అయ్య మమ్మల్ని కరుణించం తండ్రి ప్రభ మేము పాపంతో పుట్టినాం తండ్రి ప్రభా మేము పాపులం తండ్రి నేనేసే ప్రభా మమ్మల్ని పాప యూబుల నుంచి రక్షించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ రక్తం ద్వారా శుద్ధి చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా దేశం పట్ల కనకరం చూపించండి ప్రభా ఈ తెగులను తీసివేసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఒక అవకాశం దయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేస ప్రభా మేము అనేకలకు మీ సొంతమైన సువార్త ప్రకటించడానికి మేము తయారవుతున్నాం తండ్రి ప్రభా మా ట్రైనింగ్ పీరియడ్లో నాయనస ప్రభా మేము నేర్చుకున్న విధానంలో నాయనసే ప్రభా అందరికీ ప్రేమ రూపంగా నేను కోపం కోపంలో ఉన్న తీసు విషయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కోపము నన్న దేశము మాలో ఉండకుండా నేనస ప్రతి ఒక్కరితో ప్రేమ రూపంగా మాట్లాడట సాయం దేశం కోరుకుంటున్నాం తండ్రి నాయనసే ప్రభా మరి ఒకసారి ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినది కొందండి ప్రభా నేను లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ అయింది ప్రభా మరి నేప్రభ ఇంకాగా మేము నేర్చుకొని ప్రభా ఇంకా నీ అనేకులకు నీ సుషీలుగా చేయటకు మాకు మంచి మార్గాన్ని దయచేసినందుకు నీకు వందనల్ తండ్రి ప్రభా మరి ఎవరైతే మేము ఎవరైతే నీ నామం స్వీకరిస్తున్నా మమ్మల్ని కూడా స్వీకరిస్తారని చెప్పిన ఎవరైతే తురీకరిస్తారో వాళ్ళు కూడా నిన్ను తురకరిస్తారని చెప్పిన తండ్రి ప్రభా ఎంత మంచి తరుణం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా కేబిఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైతే ఈ వైరస్ బాధన పడినారు ప్రభా వాళ్ళ కుటుంబాలను శాంతి సమర్థం దొరికింది ప్రభా స్వచ్ఛత దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏది నామాములు అడుగుతా చూస్తున్నాను తండ్రి ప్రభా ఏసీ కృష్ణు నామాములు అడుగుతున్నాం చండి ప్రభా ప్రతి స్వస్థ ప్రతి ఒక్కరూ నేనే సీతట్టు తిరిగి చిన్న విషయంలో కృతజ్ఞతలు సూచనలు చెల్లించి నైనేసా ప్రభా ఏమున్నా ఏం లేకున్నా నైనేసా ప్రభా నిన్ను సృతించకు సహాయం దాంట్లో ఆరోగ్యం మంచిగా ఆరోగ్యం మంచి లేకున్నా నైనా నిన్ను సృతించాలే తండ్రి ప్రభా మీ సహాయం దేమటువంటి కుటుంబాలకు నైనేసా ప్రభా బ్లాక్ ఫంగస్ కి ఎఫెక్ట్ కుటుంబాలు ఉన్నారు ప్రభా కుటుంబంలో స్వస్థత దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ అయ్యా ప్రతి మీ మీ నామంలో అడుగుతూ చేస్తానన్న తండ్రి అవును ప్రభా కేబీపీఎం ఎల్కేబిఎం గ్రూప్లో నేను ఎస్ఐ ఎవరికి వైరస్ తగ్గకుండా సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా త్వరగా నేను ఎస్సీ ప్రభా స్వస్థతో పండి దాని నుంచి బయటకు వచ్చి నీకు సాక్షులుగా జీవించడాకు సాయం దచ్చాం ప్రభా నీకు కృతజ్ఞతలు ఇచ్చి సాక్ష్యం సాక్షులుగా జీవించడాకు సాయం చేస్తాను కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రాధాంశం మీ చే అప్పగిస్తాం ఏ అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మే భ నీకే వందనప్రభ ఈ మధ్యాహ్న కాలం సమయంతో మేము ఇక్కడ అందరూ కూడుకుని ప్రార్థన చేస్తుండగా మా ప్రతి ప్రార్థన నీ సన్నిధికి వెళ్ళాలా ఎస్ప్రభ మరి ముఖ్యంగా ఎస్ప్రభ మీరు ఈ రోజు మాత్రం వాక్యంతో మాట్లాడిన ఇష్టప్రభ ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా ఆ వాక్యం ప్రకారం మేము నడవాలా ఎస్వప్రభ అవాక్యం మా హృదయాలను నాటబడాలా నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి ముఖ్యంగా ఈ సుప్రభ ఈ లోకంలో ఎంతమంది అయితే కరోనా వైరస్తో బాధపడుతుందో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరిచండి వాళ్ళకి సమాధానం కలిగించండి సుప్రభా నిజమైన దేవుడు ఏసుప్రభని తెలుసుకోవాలా సత్యమైన దేవుడు ఏసుప్రభని తెలుసుకోవాలా యశ్వ్రభ నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి అదేవిధంగా ఈ లాక్డౌన్ కార కారణంగా ఎంతమంది అయితే ఈసుప్రభ ఫైనాన్స్ ప్రాబ్లంతో బాధపడతారో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరిచండి ఫైనాన్స్ ప్రాబ్లం తీసివేయండి మరి వాళ్ళకి తినడానికి తిండి మీరు దయచేయండి ఎసుప్రభ నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి ఎసుప్రభ మళ్ళీ ఎంతోమంది ఎసుప్రభ హాస్టల్లో అనాథ పిల్లలు వృద్ధులు ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఎసుప్రభా తిండి మీరు దయచేయండి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలా నువ్వు గొప్ప మీరు జరిగించండి ఎసుప్రభ మరి ముఖ్యంగా ఇస్తుప్రభ ప్రతి ఒక్క బిడ్డని ఇస్తు నీ కృపలో దాచిపెట్టుకోండి ప్రభావ మీరు వేస్తు మా ప్రార్థన ద్వారా వాళ్ళకి మీరు సమాధానం దయచేయండి మా ప్రార్థన ద్వారా ఎసుప్రభా నీ రెక్కల కింద వాళ్ళు భద్రపరచుకోవాలా ఇస్తు ప్రభ వాళ్ళు వేసుప్రభా కొడి కానీ కానీ పడిపోయి వీళ్ళేది ఇస్తే ప్రభా వాళ్ళు ఎంతమంది బిడ్డలు వేసుకో ఈరోజు మన ఇష్టప్రభ అనారోగ్యంతో హాస్పిటల్లో పాలయ్యరో వాళ్ళతో మీరు మాట్లాడండి మరి ముఖ్యంగా ఎసుప్రభ డాక్టర్ల పట్ల జాలి ప్రేమ దయా కలిగించండి ప్రభా పేషెంట్ల బాధను అర్థం చేసుకోవాలా ఇస్తే ప్రభా కోవిడ్ పేషెంట్లు వేస్తే ఇచ్చే టైంలో పిల్స్ ఎక్కువ వేయడానికి వీళ్ళేది సురమా మళ్ళీ శుభ్రమా వాళ్ళతో మీరు మాట్లాడండి డబ్బులు దోచుకోనికి వీళ్ళేది శుభ్రమ మళ్ళీ అనుకూలంగా అమౌంట్ ఇవ్వాలా ఎస్పమా మళ్ళీ ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి వీళ్ళేది ఎసుప ప్రతి ఒక్క బిడ్డకి మళ్ళీ ఆక్సిజన్ కొడతా ఉండడానికి వీళ్ళేది ఎసుమా బెడ్స్ దొరకాలా నువ్వు గొప్పకారం మీరు జరిగించండి స్ప మరి ఈరోజు ఎంతమంది అయితే బాధపడుతుందో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరిచండి మళ్ళీ స్సువా ఎంతమంది అయితే ఆకలితో వాళ్ళకి మీరు తిండి మీరు దాయిచ్చేయండి మరి ముఖ్యంగా శుభ్రమ ఎంతమంది కరోనా వైరస్తో బాధ పడుతురు వాళ్ళని మీరు ముట్టండి స్వస్థపరిచేయండి మరి ముఖ్యంగా భాను స్థిష్టాన్ని ముట్టండి వేసుకోవడం ఆమెకు మంచి ఆరోగ్య బలం దయచేయండి మన సైమ బిడ్డని ముట్టండి వేసుకుం సైభం కూడా ఇసుప్రభ మళ్ళీ నెగిటివ్ రావాలా నువ్వు గొప్ప కారం మీరు జరిగించండి మరి ముఖ్యంగా మోసస్ కుటుంబాన్ని ముట్టండి సులభ ఆ బిడేట్స్ కూడా మీరు కంచెపెట్టండి తనకున్న వైరస్ ప్రాబ్లం మీరు తీసివేయండి వాళ్ళ ఫ్యామిలీలో ముట్టండి సులభ రాజాను కూడా ముట్టండి స్వస్థపరిచండి గొప్ప కార్యం మీరు జరిగించండి మళ్ళీ అదేవిధంగా సుప్రభ నేను కళ్యాణ విషయం ప్రకటిస్తున్నాము కళ్యాణ సిస్టర్ని ముట్టండి స్వస్థపడిచండి అబ్యూడేక్ ఉన్న అనారోగ్యాన్ని తీసేసి మంచి ఆరోగ్య బలాన్ని చావేస్తారు నీకే వేలాది వందనాలు వేస్తారు ప్రభా వాళ్ళ కుటుంబాన్ని స్ప్రభాన్ని రాకడానికి సిద్ధపరచుకోండి ఆ కుటుంబం అనేకులు మారాలా నీ సన్నిధికి రావాలా నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపడిచి నీ రాకడా సిద్ధపరుచుకోమని ఏసు మన ప్రవైన క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ వైరస్ బారిన పడిన వారికి అందరికీ తల్లులను పోగొట్టుకున్న కుటుంబ సదాకాలంతో అందరికి <laughs> ప్రెజర్నా <laughs>